సాధన చేస్తున్నాము పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కనికరం కలిగిన దేవ కృభ కలిగిన మా ప్రభు సర్వశక్తి సర్వాధికారి ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశ మహాకాశములు పట్టజాలిన గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచన కర్తవు సర్వ కృపానికి దేవుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఇదిగో తండ్రి మృతుడనైతే సజీవుడు నన్ను చలివిచ్చిన గొప్ప దేవుడు ఘనమైన నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మా కొరకై ప్రభావ పరమ్మును వీడిలో కనికి దిగవచ్చు నా తండ్రినైనా మా ప్రతి పాపాన్ని ప్రతి శాపాన్ని మీ మీద వేసుకునే ప్రభు మీ మరణం ద్వారా మాకు జీవనం అనుగ్రహించిన దేవానికి స్థుతులు స్థోత్రాలు చెల్లిస్తాను రండి పునరుత్ దేవానికి వందనాడు ప్రభా ఈ పునరుత్నంలో మమ్మల్ని కూడా పాళివారుగా చేసిన దేవానికి స్థుతులు స్తోత్రాలు చెల్లి రండి గడిచిన కాలం అంతా ప్రభావ ఈ ప్రేమ వాత్సల్యంతో ప్రభావ మమ్మల్ందరినీ కూడా కాచి కాపాడేందుకు అయితులు స్థోత్ర ఏ గుత్రిని మమ్మల్ని సజ్జీలుగా ఉంచినందుకే వందనాలు కృతజ్ఞతలు తెలుస్తున్నాం ప్రభు ఇదిగో తండ్రి నాయన ఈ సాయంత్రికాల సమయంలో మీ పాదాలు చెంతకొచ్చిన ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి మీ సన్నిధి మా మధ్యన మీ ఆత్మ నడిపింపు మాకు అందరికీ అనుగ్రహించండి మీ సన్నిధిలో ఆనందాన్ని సంతోషాన్ని ప్రభా మాకు అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం జరిగిన మీటింగ్ అంతట్లో ప్రభా మీరే మాకు తోడు ఉండండి రావాల్సిన ప్రతి బిడని ప్రభా మీరు త్వరపెట్టి నడిపించండి పాటల ద్వారా మహిం పొందండి వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడండి నా తండ్రి నైనా మీరు చేసే ప్రతి విజ్ఞాపనికి ప్రభా మీ జవాబాను గ్రహించండి ప్రతి ఒక్కరిని మీ సాక్షులు నిలబెట్టుకోమని ప్రార్థిస్తుంది ఈ ఆరాధన అంతటికీ మీరే ఆధిపత్యం మంచి నడిపించమని నిన్న మీరే మహిం పొందమని ముందున్న సమయం అంతటినీ ప్రభా మాకు దీవెనకరంగా ఏసు క్రీస్తు పరిషుద్ధ నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నా yololo yololo tiramaina punadimu yololo tiramaina punadimu inimidana jivitamo amatsu sunna నిదీతము అమలు తీయోను పునాదిని సూర్యుడు లేని చంద్రుడు లేని రాత్రులు లేనే లేని డు లేని చంద్రుడు లేని చికటి రాత్రులు లేని లేని ఆ దివ్య నగరిలో కాంతులను విరజిం విధవా నాయసయ్య విరజిమ్దవా నా ఏ సయ్యోనులు స్థిరమైన పునాదిని కడలేని కడగల్లు లేని అల్లుల స్థితి గతులు ధరికే రాని కడలేని కడగల్లు లేని స్థితి గతులు దరికే రా నాయ సయల నడి పింజ దవా నాయ సయ్యా Siyonu Nulu Sthiramay Nupuna Dinu Kalathalu <laughs> Leni Kanniru Leni Akalidha Appalu Asale Leni Kalathalu Leni Kanniru Leni Akalidha Appalu Asale Leni శాశ్వత రాజమునా సమకున్నాే సయ హి శాశ్వత రాజమునా సమకున్నావా స్థిరమైన పునాది నీవో సంగపతి రూపము పరమయే ఋషాలేము సంగప్రతిపము పరమయే ఋషాలేము సౌందర్యశీయనులో మీ ముఖబు దశంతును సౌందర్యశీనులో నీ మనోహరమైన ముఖము దర్శంతును నీతో నేనా నివాసమో నిత్యము ఆనందమే నీతో నేనా నివాసము నిత్యము ఆనందమే తీయోనులో స్థిరమైన పునాది నీ నా జీవితము అమర్చుతున్నావు నీ నా జీవితము అమర్చుతున్నావు స్థిరమైన పునాది ఇదిలా శ్రీస్ట థ్యాంక్ యూ ఇస్తాను ప్రార్థన చేస్తాం పరిశుద్ధులకు తండ్రి కృపా మైడా ఏసు ప్రభా జీవం గల తండ్రి నీకు ఎంతో వందాలు ప్రభావ నిన్న నీడు నిరంతరం ఏకరీతి ఉన్న గొప్ప తండ్రి మహాపరిశుద్ధులైన తండ్రి నీకేస్తు తులు స్తోతాలు అర్పించుకున్నడం ఈ దినమంతా మీ సాయం చేత మమ్మల్ని నా తండ్రి నా ప్రభ నీకెంతో వందా ప్రభ ఇక దినం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభ మమ్మల్ని నిలబెట్టుకున్నారు ఇక సాయంకాల సమయంలోనైనా మీ పాదాల దగ్గరకు వచ్చినైనా మరి ఎలాగా ప్రభ మీ పాదాల దగ్గరకి వచ్చే మీ వాక్యాన్ని ధ్యానించే యొక్క కృపను ఓ దేవా అవకాశం మీరు మాకు అందరికీ అనుగ్రించడానికే నీకు ఎంతో వందాలు ప్రవ్వ ఎవరికి గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చినారు ప్రభ ఎంతో వందనాలు ప్రవ్వ మీ పాదాల దగ్గర చేరిన ప్రవ్వ నా తండ్రి ఏసయ్య మీరు మాతో మాట్లాడండి మా హృదయాలను సరి చేయండి ప్రవ్వ మీకు అంగీకారంగా మేము ఉండాలన్న మీ కృప దయచేయండి అయినా మీకు సంపూర్ణత సరళత పరిశుద్ధ నడిపించండి మా మా ఆలోచన సమస్తాన్ని కొట్టివేయండి ప్రభా మీ ఒక ఆత్మధారము నడిపించినైనా మీ యొక్క ఆలోచనలు మీ తలంపులు మాకు దండి పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగ్రించండి పరిశుధాత్మ దేవ రండి మాలోండి మమ్మల్ని నడిపించమని ప్రార్థిష్టం సహాయపడమని ప్రార్థిష్టం లేనా వాక్యం లేని సర్తని మాత్మీ నేతలు ఇప్పండి ప్రవ నైన యుగ సమాప్తి చివరి అంచుకు మేము వచ్చేసినాం మీ మీరు ఆక సంబంధించిన ప్రతి ప్రవచనం మా కాలంలో నెరవేరుతుంది నైనా దినములు చెడ్డి ఉన్న ప్రవ్వ సమీప సద్వినియోగం చేసుకోమన్నారు కాబట్టి నైనా ప్రతి దశలో ప్రవ్వా ప్రతి సమయాన్ని మేము సద్వినియోగం చేసుకోవాల ప్రవ్వ సాయపడమని ప్రాదిష్టమైన గొప్ప దేవానికి ఎంతో వందనాలు ఈ చివరి అంత దినాల్లో మేము ఉంటున్నాం మీరు ఆక దినాల్లో మేము ఉంటున్నాం ప్రవ్వా అక్రమం విస్తరించట చేత అనేకులు ప్రేమ చల్లారిపోతున్నారు ప్రవ్వ కాబట్టి నైనా అలాంటి కాలంలో మేము ఉంటున్నాం కదా ప్రవ్వ కలవరి సెలవులోనైనా చూపించిన ప్రేమ మా కొరకు మీరు చూపించిన అమూల్యమైన ప్రేమను మేము ఎప్పుడు కూడా మర్చిపోద్దు ప్రవ్వ మీరు తిరిగి వచ్చేంతవరకు ఈ లోకంలో ప్రవ నైనా మేము ఆ ప్రేమల నిలిచి ఉండాలా కనిపెట్టుకుండాలా ఆ ప్రేమను మేము అనేకులు చూపిస్తూ మీ చెంత మీరు నడిపించాలా అలాంటి ప్రవ్వ మీకు ప్రేమ ఆత్మను మాకు అనుగ్రించి అని ప్రాదిష్టం మీలో ఉన్న ప్రేమ అలా ఉండాలా ప్రవ్వ మీరు లోకంలోకి వచ్చిన ప్రభావ ఏ రీతిగా ప్రభా మనుషులను ప్రేమించినారో అలాంటి ప్రేమ మేము కలిగి ఉండాలా మా జీవిత కాలం అలాంటి ప్రేమ మాకు నా తండ్రి మీరు చూపించిన ప్రేమ మాకు దయచమంటూ ఆదిష్టం మీ వాక్యం మేము మీకు నూతమైన పరిషుదాత్మ నడిపింపు మీరే వాక్యం మాతో మాట్లాడి మన బలపరిచినైనా మీరు సహాయపడమని మా నా ప్రవర్తన అంతట్లోనైనా మీ యొక్క అధికారానికి మేము లోబడుతున్నాం నా ఆత్మ ప్రాణ శరంనైనా మీకు అప్పగించుకుంటున్నమైనా పరిశుధాత్మడా మీకు సమర్పించుకుంటున్నామైనా మాలో మీరు మాతో మాట్లాడండి ప్రభ నైనా మీ ఆత్మ సహాయం మాకు అనిగించి మా ప్రవర్తన అంతట్లో మీ అధికారానికి మేము లోబడుతున్నాం మా స్థానంలో ప్రభావ మీరుంటే ఎలా ఏ రీతిగా వాక్యం ప్రకటిస్తారో ఆ రీతిగా నేను ప్రకటించలాగిన నాలో ఉండి మీరు మాతో మాట్లాడి మహిం పొందమని ఏసు పరిశుద్ధ నామం ఉన్న ప్రార్థిష్టం తండ్రి రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఐదో వచ్చినం నుంచి ఒక వాక్యని మనం ధ్యానిస్తాము క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు శ్రమ అయినను బాధ కరువైనను వస్త్రహీనత ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా చూడండి అపోస్తున్న పౌలు ఈ రోమా సంఘానికి పత్రిక రాస్తూ ఆయన ప్రేమల నుంచి మనల్ని ఎడబాపు వాడేవాడు వచ్చిన మార్కు ఉంది కాబట్టి దేవుని ప్రేమల నుంచి ఎవరు కూడా మనల్ని ఎడబాపలేడంట కాబట్టి ఆయన రూఢిగా ధైర్యంగా చెప్తున్నాడు ఆయన ఆ రీతిగా అలాంటి ధైర్యము మనకు ఉండాలా అంటే ఆయన ప్రేమలో మన సంపూర్ణంగా మనం తయారు కావాల చూడండి ఆ రీతిగా మనం తయారు కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనుషులు మనం ప్రేమించలేం క్రీస్తు ప్రేమ మనలో ఉంటే మనల్ని అనేకులు ప్రేమిస్తాం కాబట్టి ఈ లోకంలో రెండు రకాల ప్రేమలు ఉంటాయి ఒకటి స్వార్థపరమైన ప్రేమ ఉంటుంది మనుషులు ఏదో మనుషుల నుంచి ఏదో ఆశించాలని ఏదో పొందుకోవాలని ఆశిస్తూ ప్రేమిస్తూ ఉంటారు కాబట్టి ఆయన చూపించిన ప్రేమ కలువరి శిలులో అది దేన్ని కూడా ఆశించలేదు అది నిస్వార్థమైన ప్రేమ అందులో ఎలాంటి కల్ముషం లేదన్నట్టు అలాంటి ప్రేమ అది స్వచ్ఛమైనది పవిత్రమైంది పరిశుద్ధమైనది అలాంటి ప్రేమ ఏసు మన ఆ శిలువలో మనపైన చూపించింది కాబట్టి ఆ ప్రేమలో ఉన్నవాడు ఎవడు కూడా ఏ శ్రమ వచ్చినా కానీ భయపడంట కాబట్టి ఈ లోకంలో ఈ లోకంలో మీకు శ్రమ కలుగునడు ఏసుప్రభు కాబట్టి పత్తి శ్రమలో నుంచి మన విజయం పొందాలా కాబట్టి ఆయన శనుల మీద విజయం పొందిండు మన పాపములు మన శాపములన్నిటినీ కలువరి సెలులో ఆయన భరించి వాటి మీద ఆయన విజయం పొంది ఆ విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహించిండు పత్తి దాని మీద పత్తి దాని మీద విజయం పొందిడు మన ప్రభు ఒకసారి మనము ఈ వాక్యం ఎట్లనే పెట్టి యోహాను మొదటి యోహాన్ రాసిన పత్రిక ఫస్ట్ జాన్ మొదటి యోహాను నాలుగో అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో చూడండి ఇక్కడ చూస్తే మనము ప్రేమలో భయం ఉండదంట చూడండి ప్రేమలో భయం ఉండదంట నిజంగా దేవుని ప్రేమించే వాళ్ళు కూడా భయపడరంట ఇది త్రూ ఇందులో ఎలాంటి అనుమానం లేదు పత్తి దశలో కాబట్టి భయం వస్తుంది భయం రాదని చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే భయములే చదివిస్తుంది ప్రవ్య చెప్పిండు భయపడుకుని నమ్మిక మాత్రం ఉంచమన్నాడు ఎందుకు నమ్మిక ఉంచమన్నాడు భయం ఎలాంటిదో ఇక్కడ ఇక్కడ యోహాన్ భక్తుడు చూస్తున్నాడు అక్కడ కాబట్టి భయము అపుస్తులు అందరూ కూడా శిష్యులు కూడా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో ఎలాంటి భయంందాలకు ఆ కా కాలంలో ప్రజలు వాళ్ళకు గురి కానీ వాటి అన్నిటి నుంచి వాళ్ళు కూడా విజయం పొంది తాను ఎదిరించగలిగినారు శ్రమలు వాళ్ళకి ఎన్నో హింసలు అయినా కానీ ఆయన ప్రేమ నుంచి మటుకు వారు వేరు పార్లే కాబట్టి ఇక్కడ యోహాన్ భక్తుడు చెప్తున్నాడు ప్రేమలో భయం ఉండదంట ఎందుకంటే ఆయన ప్రేమించే వారు ఇప్పుడు కూడా భయపడరు ఈ రోజు భయం వస్తుందంటే నిజంగా వాన్ని ప్రేమిస్తలేమేమో కొంచెం కష్టంగా ఉండదు చెప్పటానికి కదా అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడతదంట మనలో పరిపూర్ణంగా ఆయన ప్రేమిస్తే చూడండి ప్రేమలో భయం ఉండదు మొదటి పాయింట్ రెండవది ఏమంటుందంటే పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుందంట భయం ఎప్పుడు పోతుందంటే నువ్వు సంపూర్ణంగా పరిపూర్ణంగా ఆయన ప్రేమిస్తేనే భయం భయం వెళ్ళగొడుతుందంట భయం వెళ్ళిపోతుందంట పరిపూర్ణమైన ప్రేమ ఏముంది భయమును వెళ్ళగొట్టును దేవుని ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుందంట అది ఏ ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఇప్పుడు మనం అంటాం పేదరులతో దేవుడు మాట్లాడతాం పేదరు నిజంగా నన్ను ప్రేమిస్తా అంటే అవును ప్రభు నేను ప్రేమిస్తానన్నాడు నా గొరెలన మేపమన్నాడు తర్వాత గొర్రె పిల్లలను కాయమన్నాడు గొరెలను కాయమన్నాడు మూడు రకాల బాధ్యతలు దేవుడిచ్చిండు కానీ ప్రేమించే విధానం ఎట్టుంటుందంటే అవును ప్రభా నేను ప్రేమిస్తున్నాను ప్రభావ అంటారు కాబట్టి నీ ఆ ప్రేమ అది పరిపూర్ణ స్థితికి పోవాల కాబట్టి నిజంగా ప్రేమించే వాళ్ళు ఆ రీతికి ఉంటే కానీ అప్పుడు భయాన్ని ఎదుర్కోగలరు ఆ ప్రేమ ముందు భయమే ఆ ప్రేమనే భయాన్ని వెళ్ళగలుతుందంట ఎందుకంటే ఏసుప్రభు ప్రేమ కాబట్టి ఆయన ప్రేమ దేవుడి ప్రేమ అని ఉంది వాక్యం ప్రేమ స్వరూపాన్ని ఉంది వాక్యం అంటే ఆయన ప్రేమలు అంత సంపూర్ణంగా మనం తయారు కావాలంట అంటే అంత పర్ఫెక్ట్ లెవెల్లో ప్రభుని మనం ప్రేమించాలా ఈ లోకం అన్న చెప్తుంటాడు కదా ఒకసారి ఎవడు ప్రేమించిన రీతిగా ఏసు ప్రభు నేను ప్రేమించాలని నాకు ఆశ ఉందన్నాడు అవును నా మనకు ఆశ ఉండాలి కదా అంటే అది పరిపూర్ణమైన ప్రేమ అట్లా ప్రేమించే వాళ్ళు ఎప్పుడైనా సరే దేని విషయం కూడా భయపడరంట ఎలాంటి రోగానికైనా భయపడరు ఎలాంటి శ్రమకైనా భయపడరు కాబట్టి శ్రమల కాలంలో ఈ ఇప్పుడుందే మనకు శ్రమల కాలం భయంకరమైన కాలం మనం ఉంటున్నాం కాబట్టి ఆయన ప్రేమ నుంచి ఏదైనా నేను వేరు చేయాలని చూస్తుందా కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల ఆయన ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుందంట చూడు మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి ప్రతిదీ పరి పరిపూర్ణతలు ఇప్పుడు విశ్వాసం గురించి మనం చూస్తాం విశ్వాసం వేరు విశ్వాసం అనే వరం వేరు కృప వరాల్లో వరం అనేది ఉంది విశ్వాసం కూడా ఒక వరమే కదా విశ్వాసం వరమే విశ్వాసం ఉంది బ్రదర్ నాకు మంచిది అది అంటే విశ్వాసం మొదటి స్టేజ్ అది కాబట్టి నీ విశ్వాసము పరిపూర్ణం చెందాలా అంటే అది ఫలభరితం కావాలా విశ్వాసం ఒక విత్తనం అయితే ఆ విత్తనం నాటినప్పుడు అప్పుడే అంటే అది పెద్దదై మానయ్యి ఫలాలు ఇస్తాయి అన్నట్టు ఆ ఫలము అనేకులకు అది ఇస్తుందని ఇచ్చే వర్లాగా నీ విశ్వాసము క్రియల రూపకంగా అనేకులు ఫలాన్ని తీసుకొని రావాలా ఆ విశ్వాసం ఎట్టొస్తుంది కేవలం వాక్యం వాక్యంలో నుంచే విశ్వాసం రావాలా అదే ఫలభరితమైన విశ్వాసం అలాంటి ఫలభరితమైన విశ్వాసము లో పరిపక్వం చెందకపోతే శ్రమల కాలంలోని విశ్వాసం అన్నా కూడా చాలా మంది సేవకులు మనం చూస్తాం కదా విశ్వాసం ఉంటుంది భక్తి శ్రద్ధలు ఉంటాయి కానీ భయపడతారు అన్నట్టు మరి విశ్వా నీ విశ్వాసము ఉంది విశ్వాసం లేదని కాదు కాబట్టి నీ విశ్వాసము పరిపూర్ణత చెందకపోతే నువ్వు ప్రతి దానికి భయపడతావు ఫస్ట్ భయం వస్తుంది తర్వాత కొంచెం అయిపోయినాక వాక్యం గుర్తొస్తుంది తర్వాత ఏమవుతుంది తర్వాత మళ్ళా రిలైజ్ అవుతాము తర్వాత మళ్ళా ఆ వాక్యం ద్వారా బలపరచబడతా ఉంటాం మంచిదే కానీ అట్లా కావద్దో వాక్యం చెప్తుంది పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగూడతదంట నీలో భయమే రాకూడదు రాకూడదు భయపడరాన్ని ఈశ్వభ చెప్పిండు కదా బ్రదర్ అంటే చెప్పిండు ఆయన కానీ పరిపూర్ణంగా ప్రేమించే వాళ్ళు భయాన్ని వెళ్ళగొడతారు అపోస్తులు పరిపూర్ణంగా ఆయన ఆయన ప్రేమలో పరిపక్నం చెందిన వాళ్ళు ఉన్నత స్థితికి ఎదిగిన అందుకు వాళ్ళు పత్తి భయాన్ని పత్తి పరిస్థితిని ఎదుర్కొన్నారు పత్తి దాన్ని మరి వాళ్ళకి ఎట్లా ప్రేమించుంటారు దేవుని వాళ్ళు అలాంటి ప్రేమ నీలో లేకపోతే రాబోయే దినాల్లో ఎదురయ్యే పత్తి పరిస్థితుల్లో ఆయన ప్రేమలో నుంచి నిన్నేదన్నా విడదేస్తుందేమో ఏ పరిస్థితి గాని కానీ గాని కానీ ఏ స్థితి అన్నా అది వస్త్రం కావచ్చు ఏమన్నా కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ఆయన ప్రేమలో నుంచి మటుకు నువ్వు వేరు వీలేదు ఎందుకంటే ఈ చివరి కాలంలో అనేకులు ప్రేమ చల్లారిపోతుంది ప్రభు కాబట్టి నీ ప్రేమ ఎట్లుందో చూసుకో నువ్వు నిజంగా ఆయన ప్రేమిస్తే నువ్వు భయపడానికి వీలేదు కాబట్టి ప్రేమలో నేను ప్రేమిస్తున్నాను పేతురు చెప్పిండు మూడు సార్లు ఎందుకు చెప్పిండు తెలుసా మీకు మూడు సార్లు పేతులతో ఎందుకు చెప్పిండు మాట మీకు తెలవాలా ఆయన ప్రభు అంటాడు నీ కొరకు నేను మరణం పొందడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను నీ కొరకు ఏమైనా చేస్తావు ప్రభు అన్నాడు ఏసు ప్రభు ఏసు ప్రభు అన్నాడు ఆయన పేతుడు పేతులు నువ్వు మరణిస్తావా నా కోసం నువ్వు ఏదైనా చేస్తావంటే అవును ప్రభు అంటాడు ఈ రాత్రి కోడి కుయ్యక మూడు సార్లు నన్ను నాకు తెలియదని అబద్ధం ఆడతామని దేవుడు చెప్పిండు ముమ్మారు నన్ను ఎలుగు అని చెప్తా అన్నాడు కానీ ఏసు ప్రభు చెప్పిండా మూడు సార్లు పేతుడు చెప్పిండా చూడండి కాబట్టి మూడు సార్లు పేతుడు ముమ్మూరు ఆయన ఎవరో నాకు తెలియదు ఈ ఒక చిన్నది సలిమంటాసుకుంటా ఉంటే నువ్వు ఏస్తుతూ కూడా ఉండిన వాడు లేదు లేదు నాలాంటి వాడు ఉన్నాడు కాబట్టి నేను ఎవరో తెలియదని చెప్పి ఆయన గురించి ఆయన ఆయన చివరికి మూడోసారి ఏమైంది డి వచ్చింది అప్పుడు ఏసు ప్రభు ఆయన వైపు చూసిండు అప్పుడు పేదురు పశ్చాత్తం పడిండు కదా కాబట్టి దేవుడు కూడా అడు అడుగడుగుని నేను పరీక్షిస్తూ ఉంటాడు కాబట్టి నీ విశ్వాసము ఆయన ప్రేమ ఈ రెండు కాబట్టి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైంది ప్రేమ కూడా ముఖ్యమే ప్రేమ ఉంది కాబట్టి అది విశ్వాసం వస్తుంది మొదట ప్రేమ ఆయన ప్రేమ మనం వచ్చింది కాబట్టి మనకు విశ్వాసం వచ్చింది ఆయన నమ్మదగిన వాడు ఆయన ప్రేమించింది కాబట్టి ఆ ప్రేమనే మనకు మనకు విశ్వాసం కలుగజేసింది కాబట్టి క్రైస్తవ జీవితానికి విశ్వాసం అనేది ఒక పునాది నువ్వు నిలబడాలంటే నీకు పునాది విశ్వాసమే నీకు పునాది ఏస్త్రవే పునాది ఆయనే బండ ఆ క్రీస్తు మీద ఆయన బండ ఆయన పునాది మీద మనం కట్టబడాలా మన జీవితాలు అనేది కాబట్టి సైతాన్ ఏం చేస్తే తెలుసా గోడ కూలగొట్టాలంటే ముందు పునాది కూలగొట్టాలా ఏను ఎక్కడ ఎక్కడ కొట్టిండి వాడు తెలుసా ఏగును ఎక్కడి నుంచి కొట్టిండి తెలుసా అరికాల నుంచి కొట్టి సైతాన్ అరికాల నుంచి కురుపులతోనే ఆ వ్యాధితోని మొత్తి వాడు అంటే ఆయన నిలబడకుండా మొత్తానికి కింద తటు చేసింది సైతాన్ సైతాను వాడు వాడు బాణాల ట్వంటీ అనట్ నేను ఎక్కడి ఎక్కడి నుంచి కొడతాడంటే నువ్వు నిలబడొద్దు అంటే నువ్వు పునాది మీద ఉండొద్దు అని నువ్వు కూలిపోవలసింది అంటే నీ పునాది మీద కొడతడు వాడు అందుకు నీ పునాదులు సరి నీ విశ్వాసాన్ని సరి నీ విశ్వాసాన్ని బలపరుచుకోవాలా కాబట్టి అందరికీ విశ్వాసం ఉందంటే లేదు లేదని చెప్తాను ఖచ్చి ఖచ్చితంగా ఎందుకంటే నీకుందా బ్రదర్ అంటే నా విశ్వాసం నాకు ఉంది కానీ నాకు విశ్వాసమైన వరం కావాలా దానికోసం నేను ప్రయాస పడుతున్నా విశ్వాసమైన వరం ఉన్నవాడు ప్రేమలో సంపూర్ణంగా వెళ్ళిన భయాన్ని వెలగొడుతున్నాడు ఎలాంటి స్థితి భయపడనట్టు వాళ్ళు అపోస్తులు ఆ రీతికి ఎత్తింది కాబట్టి ఖడ్గం వాళ్ళని చంపుతున్నా కానీ సంతోషంగా వాళ్ళు అర్థసాక్షులైనారు చూడండి అట్లా మనం ఉండగలమా అనేది ఇదొక సవాల్ మనకి మన మనం పరీక్షించుకోవాలి ఎందుకంటే రాబోయే దినాల్లో ఎంత భయంకరమైన శ్రమల కాలం ఆల్రెడీ శ్రమల కాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి నువ్వు రాబోయే దినాల్లో ఎలాంటి పరిచయలు దేవుని నడిపిస్తాడో తెలియదు అలాంటి పరిచయలో నీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలా ఆయన ఎలాంటి స్థితి వచ్చినా కానీ ఆయన ప్రేమల నుంచి మటుకు నువ్వు బయటకు రావడానికి వీళ్ళేదు ఇవి మన జాగ్రత్త ఆయన పరిశుద్ధతులో ఈ మూడు కాబట్టి పరిశుద్ధంగా జీవించాలా తర్వాత ఆయన ప్రేమలో ఉండాల తర్వాత నీ విశ్వాసాన్ని బలపరుచుకోవాలా ను విశ్వాసంలో ఉంటేనే ఆయన ప్రేమించగలవు ను ఆయన ప్రేమిస్తేనే ను పరిశుద్ధంగా జీవించగలవు భయంతో భక్తు కాబట్టి అలాంటి స్థితిలో మనము ఉండాలా ప్రభు ఆ విషయం మనకి జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ యోహోన్ భక్తుడు చెప్తున్నాడు ప్రేమలో భయం ఉండదు పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుందంట కాబట్టి మనం ఆయన ప్రేమలో పరిపూర్ణంగా తయారు కావాలా కాబట్టి ఆత్మ ఫలాల గురించి మనం చూస్తాం కదా ఫలం ఆత్మఫలం అంటే ప్రేమ నుంచి స్టార్ట్ అవుతాయి ప్రేమ సంతోషం సమాధానం ఆశా నిగ్రహము అన్ని తొమ్మిది ఉంటాయి కాబట్టి ఆత్మఫలం అంటే అదొక ఫ్రూట్ లేక ఒక విత్తనం అన్నట్టు ప్రేమ అనేది ఒక విత్తనం అయితే అది విత్తనం నాటుకుంటే అందుకెళ్ళి ఫలం రావాలా అంటే ప్రేమలో పరిపక్వం చెందిటమంటే అది విస్తారమైన ప్రేమ అన్నట్టు అలా ఎలాంటి ప్రేమ అంటే అది మనం ఇంకా ఆ రుచి చూడలేం మనం కాబట్టి ప్రతిది ఒక ఫలమైతే ఆ విత్తనము ఆ పంట నువ్వు తెయాలా ప్రేమ అనే పంట కొయ్యాలా మనం అంటే ఆ పంట మన అంటే ప్రేమ నీలోన్న ప్రేమ దేవుని ప్రేమ ఎట్లా ఉప్పొంగుతుందంటే మనుషులు ఎట్లా ప్రభావితం చేస్తుంది అరే ఈ రీతి ఇలాంటి ప్రేమ ఎప్పుడు చూడలేదే ఆ రీతిగా మనుషులు సాక్ష్యం ఇవ్వాలా ప్రభు గురించి ఆయన సాక్ష్యం ఇచ్చింది ఈ సృష్టిలో ఇలాంటి ప్రేమ మనుషుల కొరకు త్యాగం చేసిండే ఎవరు చేయలే ఏసు ప్రభు తప్ప కాబట్టి నువ్వు ప్రేమిస్తే మనుషుల్ని అంత అందరూ అరే ఇంతగా ఈ వ్యక్తి నన్ను ప్రేమిస్తానంటే ఈయన వ్యక్తి ఎవరు ఈ ప్రేమ నాది కాదు నా ప్రభుధి అని నువ్వు చెప్పగలగాల ఆయనను మహిమపరచడానికి అందుకు మనం ప్రేమలో పరిపూర్ణంగా తయారు కావాలా ఆ రీతిగా ఉన్నామా లేదని మనం పరీక్షించుకోవాలి అయితే నేను ఒక సాక్ష్యం విన్నా కాబట్టి దేవుని ప్రేమ ఎట్లా ఉంటుంది మనుషులు ఎట్లా చూపిస్తా నేను చూ చూసిన ఏంటంటే నాగాలాండ్ అనే ప్రాంతంలో ఒక దైవజనుడు అంటే తన జీవితాన్ని ప్రభు సమర్పించుకొని ఒక డాక్టర్ అయినా నాగల్ అండ్ అంటే ట్రైబల్స్ ఏంటంటే కఠినమైన ప్రాంతం అది నరామాంస భక్షకులు ఉంటారు అక్కడ అలాంటి కఠినమైన ప్రాంతంగా తను తెలియదు అయితే సాక్ష్యం చెప్తుంటే ఒక నేను ఆ సాక్ష్యని నిన్నా అయితే ఆయన మందులు తీసుకున్న డాక్టర్ కాబట్టి అక్కడ చాలా మంది రకరకమైన రోగాలతో చనిపోతుంటే ఈయన ఏదో ఒక రకంగా చూడండి నువ్వు పోవాలనుకుంటే ఏదో ఒక రూపంగా దేవుడు మార్గం చెప్పిస్తాడు ఆయన వెళ్ళిండు ఏదో ఒక రూపంగా వెళ్ళిండు వెళ్తే అక్కడున్న ఆదివాసులకు అందరూ కూడా ఆయన ఏం చేసిన అంటే మందులు ఇస్తూ తన జీవితం ఆ అడవిలో గడిపిండు ఆయన అడవులను గడుపుతూ ఆయన ఏం చెప్పలే ఏసు దేవుడని చెప్పలే ఏం చెప్పలే కానీ ఆయన పోయిండు తీర్మానించుకొని దేవుని ప్రేమను బట్టి ఆ మందులు ఇస్తూ వాళ్ళు బాగు వాళ్ళ దగ్గర ఉంటూ చేస్తాను అయితే వాళ్ళు అడుగుతున్నారు నువ్వు నువ్వు ఎంతో కాలమైంది మా దగ్గరికి వచ్చి ఎంతో సేవ చేస్తున్నావు మీరు నాకు మా కొరకు అందరి కొరకు మా గూడెం కొరకు కానీ ఎంతో మంది చనిపోతు నువ్వు బతికిస్తున్నావు మందులిచ్చి కానీ ప్రార్థన కూడా చేసింది తెలియదు వాళ్ళకి కానీ ఇదంతా ఎందుకు చేస్తుంట వాళ్ళకి అర్థమేది లేదు వాళ్ళకి అర్థమేది లేదన్నట్టు వాళ్ళ అర్థం కాక ఎందుకు ఈ వ్యక్తితో చేస్తా అని చెప్పి అదే ఆలోచనలో పడ్డాడంట పడి పడిన తర్వాత చివరికి ఆయన చనిపోయే టైంకి వచ్చింది అంటే ఆయన కాలం ముగించే టైంకి వచ్చింది ఆయన చనిపోయే టైంకి అప్పుడు వాళ్ళు అడుగుతుండంట ఒక ఆ మొదటి నుంచి ఉన్న ఆయన చనిపోయడానికి ఎవరైతే ఉన్నారో పెద్దలు వాళ్ళందరూ చెప్తుండ అందరూ ఆయన చుట్టూ ఉండి చనిపోతుండే ఇంకా చివరి టైంలో అప్పుడు అంటుండంట అయ్యా ఇప్పుడన్నా చెప్పు అసలు ఎవరు ఇదంతా నువ్వు దేని కొరకు చేస్తున్నావు ఇది ఇది చేయడానికి కారణం ఏంది మమ్మల్ని ఎందుకు ఎంత మా మీద ఎంత జాలి చూపిస్తా ఇంత ప్రేమ చూపిస్తావు అంటే ఇప్పుడన్నా చెప్పు అంటే అప్పుడు ఆయన చెప్ నేను చెప్తే మీరు నమ్ముతారా అని అనడంట మేము నమ్ముతావయ్య ఇంత ఇంత చేసిన వాళ్ళు మా కోసం నువ్వు ఇంత చేసినా ఎవరు చేయలే మా ఇంత కోసం ఇంత లోపలికి వచ్చి ఇంత చేసి ఇంత ప్రేమ చూపించిన వాళ్ళు ఎవరు లేరు కానీ నువ్వు చూపించినవంటే అసలు ఎందుకు చూపించిన అసలు దీనికి కారణం ఏంటంటే అప్పుడు ఆయన చెప్పిండంట నేను చెప్తే మీరు నమ్ముతురా అని అయితే ఆయన చెప్తున్నాడు ఈ ప్రేమ నేను చూపించేదంతా కూడా ఒక వ్యక్తి నుంచి నేను నేర్చుకున్న ఒక వ్యక్తి నను ప్రేమించిండు ఆయన ఆ ప్రేమని మీకు పంచుతానంటే ఆయన ఎవరంటే ఆయనే ఏసు క్రీస్తు ప్రభు అని వాళ్ళు చెప్తే అప్పుడు వాళ్ళు ఆ గూడెం ఉన్న వాళ్ళంత రక్షణ పొందినంట చూడండి దేవుని ప్రేమ ఆయన ఆయన వాళ్ళ పట్ల చేసిన ప్రేమను చివరిగా ఆయన ఏం చేయలే చివరి టైంకి ఆ గూడెంలో వాళ్ళంత ప్రభుని తెలుసుకున్నారంట అప్పుడు వాళ్ళు స్వీకరించిన ప్రభువుని చిన్న లాస్ట్ మినిట్లో అప్పుడు దాకా నేను ఏం చెప్పలే చూడండి దేవుని ప్రేమ ఎంత బలమైందో అంటే ఈ ప్రేమ అంతా వాళ్ళు చూసి చివరికి ఇంత ప్రేమ చూపిస్తాంటే ఈయన ఎంత గొప్పవాడు అసలు ఏంటంటే నాది కాదు నన్ను ప్రేమించి నా కోసం ప్రాణమించిన ఏసు ప్రభు ఆయన మీకు దేవుడు మిమ్మల్గా అంతగా ప్రేమిస్తున్న ఆ ప్రేమనే మీకు నేను పంచుతున్నా అని చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళంత ప్రభుని స్వీకరించిందంట చూడండి దేవుని ప్రేమ ఎంత బలమైందో ఎంత ఘోర పాపనైనా మార్చగలదు ఆన ఆ ప్రేమకున్న బలం అది అన్నట్టు కాబట్టి మరణముకున్న బలం పాపమైతే పాపాన్ని జయించే బలము దేవుని ప్రేమ కాబట్టి మనుషులు మనం ప్రేమిస్తే అలాంటి ప్రేమ ఎంత ఘోర మార్పు చెందాల్సిందే అది పరిపూర్ణమైన ప్రేమ అన్నట్టు అపోస్తులు అందుకే వాళ్ళ సువార్త ప్రకటిస్తే అనేకులు కనివిప్పు కలిగింది క్రీస్తుని స్వీకరించగలిగినారు అనేకులు ప్రభువుని వెంబడించగలిగినారు అనేకులు కాబట్టి అలాంటి ప్రేమలో మనం పరిపూర్ణత చెందాకపోతే రాబోయే దినాల్లో మనము ఆయనను చూపించలేం ఆయనను మహిమపరచలేం అన్నట్టు కాబట్టి ఇక్కడ యోహన్ భక్తులు ఏం చెప్తుందంటే చూడండి ప్రేమలో భయం ఉండదు పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుందంట కాబట్టి పరిపూర్ణమైన ప్రేమ అంటే ఏంటంటే నాకు తెలుసు వాళ్ళు ఖచ్చితంగా విశ్వాసమైన వరం ఉండాలా కాబట్టి విశ్వాసం వరం ఎట్లుంటే తెలుసా ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను బైబుల్ నుంచి ఇది ఎగ్జాంపుల్ నేను చెప్పను బైబుల్ ఎప్పుడు ఉదాహరణగా చెప్పబడుతుంది కాబట్టి బైబిల్ నుంచి మనం తీసుకుంటాం పతి అక్కడ శద్రకు మెషెక్ అభిదిన గురించి చూస్తుంటారు బైబుల్లో ధాన్యాల గంధంలో కాబట్టి వాళ్ళు ఏం చెప్తారంటే రాజు చేసిన ప్రతిమకి మొక్కం ఆ రాజు ఎవరైతే మొక్కరో వాళ్ళ అగ్నిగుణాలు పడేయాలని చెప్పి రాజు శాస్త్రం పెడతాడు కాబట్టి అది మన తెలుసు వాక్యం అయితే అక్కడ ఒక సత్యం మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఆ రాజు చెప్తాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం శద్రక అభి అభిదనుగోలు వాళ్ళ ముగ్గురు ఆ ప్రతిమకు మొక్కలేదన్నప్పుడు రాజు దగ్గర తీసుకెళ్తూ నెమిక ది రేజులు అన్న రాజును పేరు పెట్టి పిలిచినారు చూడు ఎంత ధైర్యం ఉండాలి వాళ్ళకి నువ్వు చేసిన ప్రతిమకు మేము మొక్కం మేము సేవించిస్తున్న దేవుడు గొప్పవాడు ఒకవేళ ఆ దేవుడు మమ్మల్ని కాపాడపోయినా పర్లే మే ఈ ప్రతిమకు మొక్కం కానీ మేము సేవించే దేవుడు ఈ అగ్నిగులు నుంచి రక్షించక మాకు సమర్థుడు అయినా కానీ ఒకవేళ ఆయన రక్షించకపోయినా సరే మే మటుకు ఆ ప్రతిమకు మొక్కము అని తీర్మానించుకున్నారు వాళ్ళు చూడండి అంత ధైర్యం అని చెప్పగలమా దేవుడు నా జీవితంలో కార్యం చేయకపోయినా పర్లేదు ఆయన చేస్తాడు విశ్వాసం లెవల్ చూడండి అంత పర్ఫెక్ట్నెస్ అంత పర్ఫెక్ట్ విశ్వాసము ఈ రోజు నువ్వు నేను చెప్పగలమా చెప్ అందుకే ప్రభు అంటాడు నువ్వు చూసినాము నువ్వు కానీ చూడ నమ్మక చూడక నమ్మిన వారు ధనులు అంటారు నువ్వు చూసి నమ్ముతున్నావా చూడక నమ్ముతున్నావా ఈ రోజు మనం చూసి నమ్ముతున్నావా లేక చూడక నమ్ముతున్నామా కాబట్టి నీ విశ్వాసం చూసి నమ్ముతున్నావా చూడకుని నమ్ముతున్నావా అరే చూడుకుని ఎట్ట నమ్ముతారు బెదర్ మరి అదే కదా విశ్వాసం అనే వరం అంటే విశ్వాసం అనేది నిజస్వరూప నిజమైన ఉన్నటకు నిజస్వరూపం అంటుంది విశ్వాసం అనేది ఉన్నటకు రుజువైన రుజువైన రుజువైనవి అదృశ్యమైన ఉన్నటకు నిజస్వరూపం అంట విశ్వాసం గల మన హెబుల్ లక్షణ పత్రిక పదకొండు అధ్యాయంలో విశ్వాసం గురించి ఆ ఒక్కదిక్కడే రాసింది అర్థం ఇంకెక్కడలేదు బైబుల్ అంతట్లో కాబట్టి ఆ నెబిక్రజురు అగ్నిగుండం ఏడంతలు కలిసినప్పుడు అప్పుడే వాళ్ళు తీసిపోయి అగ్నిగుండం పడేస్తే ఆ నాలుగు నాలుగవ రూపం కనిపిస్తుంది అక్కడ అంటే ఏస్త్రు మధ్యలో ఉన్నాడు అగ్ని వాసన వాళ్ళు తగలే మరి చెప్పండి వాళ్ళకి విశ్వాసం వరం ఉందా లేదా చూడండి దేవుడు విశ్వాసంతో కాపాడుతాడు దేవని చెప్పను అంటారు కాపాడుతాడు దేవుడు కానీ నీ విశ్వాసం ఒక దశ అది పరిపూర్ణ సిద్ధికి చెందకపోతే చూడండి వాళ్ళు ఆ లెవెల్ గా చెప్పగలరు కాబట్టి అగ్ని గురించి కాపాడగలరు అనుమానిస్తే ఖచ్చితంగా కాలిపెట్టారు ఈరోజు మన విశ్వాసం ఎట్టుంది అది మనం పరీక్షించుకోవాల విశ్వాసం మీద నీ జీవితం ఆధారపడి ఉంటుంది నీ విశ్వాసం నీ సేవ పరిచర్ అంత విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది తర్వాతనే మిగతా ఎన్ని పునాది మీద నిలబడ్డాకనే తర్వాత గోడలు కట్టుకోవడం ప్లాస్టింగ్ చేయాలా అన్ని చేసుకోవాలి అన్ని మిగతా ఏమన్నా తర్వాతనే మెయిన్ విశ్వాసం అక్కడి క్రైస్తవ జీవితము పరిపక్కన జీవితుంది ఫలం వచ్చి అది శాకల శాఖలుగా అది విస్తరిస్తుందన్నట్టు కాబట్టి ఫెయిత్ అనేది చాలా ప్రాముఖ్యమైంది అనేది వాక్యం చెప్తుంది అయితే ఇక్కడ యోహన్ భక్తులు ఏం చెప్తున్నంటే ప్రేమలో భయం ఉండదు పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుందంట తర్వాత చూడండి భయపడేవాడు ప్రేమయందు ఎందు పరిపూర్ణం చేయబ చేయబడిన వాడు కాడంట కాబట్టి ఇది కొద్ది కష్టమే నువ్వు భయపడతానంటే నువ్వు ఆయన ప్రేమలో పరిపూర్ణం కాలేదన్నట్టు అంటే పరిపూర్ణం కావాలని చెప్తుంది వాక్యం కాబట్టి మనం పరిపూర్ణం కాలేదని మనం పరీక్షించుకోవాలా ఎవరు వ్యక్తిగతంగా నేను కూడా పరీక్ష ఎందుకంటే నువ్వు ప్రతిదానికి భయపడతావంటే నీ నీ జాబ్ గురించి నీ ఫ్యూచర్ గురించి నీ భవిష్యత్తు గురించి నువ్వు భయపడతావంటే కాబట్టి నువ్వు ఇంకా ఆయన ప్రేమలో పరిపూర్ణం చెందలే అంటే ప్రేమిస్తున్న అంతే నేను ప్రేమిస్తున్నాను ప్రభు అన్నాడు పేతురుడు కాబట్టి గురెల గాయమను కాసిన తర్వాత అంటే ఆయన టెస్ట్ చేస్తూ ఉంటాడు మూడోసారి అడినప్పుడు కొంచెం వ్యసనపడి కదా పేతురు ఇసుకొచ్చేసింది ఆయనకు కూడా కాబట్టి ఇసుకు రావద్దు ఆయన అడుగుతాడు ఎన్నిసార్లు అడుగుతాడు ఎన్నిసార్లు అయినా వాక్యం కాబట్టి నీకు ఇసుకు రావద్దు కాబట్టి ఇసుకొచ్చిందంటే నీలో ఏదో లోపం దేవుని ప్రేమలో పరిపూర్ణం కావాలా అప్పుడే మనము ఈ లోకపుడు అన్నిటి నుంచి విజయం పొందగలం ఈ లోకంలో జరిగే ప్రతి పరిస్థితుల్లో నువ్వు భయపడుకున్న ధైర్యంగా నువ్వు వెళ్ళాల ఏమన్నా కానీ ఆ టైంకి పరిశుద్ధాత్మడే నిన్ను నడిపిస్తూ ఉంటాడు కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది తర్వాత ఏముంది అక్కడ మిగతా భాగంలో భయపడేవాడు ప్రేమ ఎందు చేయబడిన వాడు కాడు భయపడే ప్రతి ఒక్కరు అది ఎవరన్నా నువ్వు ఇంకా ఆయన ప్రేమల పరిపూర్ణం కాదు పది దానికి భయం వస్తుంది కాబట్టి చెప్పి నువ్వు అది తెలిసి నువ్వు ఎందుకు భయపడతావు సరే భయపడతామంటే ప్రభు ఈ భయం నుంచి నేను విడుదల పొందాలి ఈ భయాన్ని జయించాలంటే నువ్వు ఆయన సంపూర్ణంగా ప్రేమించాలి అని ప్రేమించడం అంటే ఆయన వాక్యాన్ని పాటించడమే ఆయన వాక్యాన్ని ఎప్పుడైతే మనం భయం మనలో ఉండదన్నట్టు ఎందుకంటే వాక్యం ఏసు కాబట్టి ఆయన నీలో ఉంటే నీకు భయం ఉంటుందా భయం ఉండదు దావిద్రాజు ప్రార్థన చేసి చెప్తున్నాడు మంది నా మీద వచ్చి పడిన కానీ అపాయం ఎదు రాదంటే అంత ధీమాగా ఎట్ట చెప్తుడు నువ్వు చెప్పగలవు నేను చెప్పగలనుంట ధీమాగా ఉప్పద్రం వచ్చి ఒక అమౌంట్ అంగి మీద పడ్డ కానీ నేను భయపడన అంటాడు పది వేల మంది ఒక్కడి మీద పడితే ఏమన్నా ఉంటుందా పీస్ ఫీచ్ చేసి పాడేస్తారు అయినా కానీ దావిదేమంటాడు నేను భయపడ అపాయం ఎద్దకు రాదంటే ఏంది ఆయన ధీమా ఆయన ఫెయిత్ ఏ లెవెల్లో ఉంది కాబట్టి పరిస్థితులు ఏమైనా కానీ ఏమైనా తారుమారు కానీ శాసనం మారని ఏమన్నా కానీ దానన్నిట్లో మనకు దేవుడు విజయం ఇస్తాడు నీ విశ్వాసం ఎట్టుంది నువ్వు నువ్వు చూసుకో అందరికీ విశ్వాసం లేదు మీకు విశ్వాసం గలవారో లేదో మీరేం శోధించుకోమన్నాడు పరిశీ పరీక్షించుకోమన్నాడు ఈ రోజు మనం పరీక్షించుకోవాలా భయము చూడండి భయము దండంతో కూడిందంట భయము చూడండి భయం భయపడేవాడు ప్రేమ ఏందో పరిపూర్ణ చెందినవాడు కాదు చూడండి కాబట్టి భయము భయపడ భయమేముంది అక్కడ దండంతో కూడింది ఉంది రెండో భాగంలో భయము దండంతో కూడింది ప్రతి క్షణము నిన్ను ఆ భయము నిన్ను దండిస్తూ ఉంటుంది మీద అది పెత్తనం చేస్తూ ఉంటుంది నీ మీద అది నిన్ను ఏళ్తూ కాబట్టి భయం నుంచి విజ విజయం పొందాల ఎందుకంటే ఏసు ప్రభు ఒక ఎబిల్ రచన పత్రికలో పౌలు ఒక విషయం చెప్తాడు అక్కడ ఎబిల్ రచన పత్రిక పౌలు ఒక విషయం చెప్తాడు ఎబిల్ పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగో వచ్చినంలో కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారై ఉన్నందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని అంటే సైతాన్ని మరణం ద్వారా నశింపజేటకును జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారందరినీ విడిపించటకును ఆయన కూడా రక్త మాసములో పాలువాడాయను కాబట్టి ఆయన నీ జీవిత భయం నుంచి పత్తి దశ దశ నుంచి పత్తి దాని నుంచి ఆయన శిలువ మీద నీ పక్షంగా ఆయన విజయం పొందిండు నువ్వు జయించలేదు నీకు బదులుగా ఆయన విజయం పొందిండు ఆయన వాటన్నిటి మీద ఆ మీద మోసిండు ఆయన మన ప్రభు మనకి ఎలాంటి చూడండి అన్ని చేసి మనకి ఇచ్చినప్పుడు దాన్ని ముందుకు తీసుకోవడానికి మనకు కష్టంగా ఉంది ఆ వాగ్దాన్ని నమ్మడానికి మనకు కష్టంగా అందుకే ఏ స్థితిలో ఉన్నా కానీ భయపడద్దు నాకు విశ్వాసం ఉంది కాబట్టి ఇప్పుడు నాకున్న విశ్వాసం సరిపోదు నాకు వరం కావాల విశ్వాసమైన వరం ఉంటే నువ్వు దేనికి భయపడవు నీకు ఏ స్థితిలో ఉన్నా నువ్వు భయపడవు కొంతమంది సేవకులు ఉంటారు ఏ స్థితిలోనూ వాళ్ళు భయపడ ధైర్యంగా ఉంటారు ఆ టైంకి అన్ని వచ్చేస్తూ ఉంటాయి ఏదో ఒక రూపంగా దేవుడు కూడా నేను టెస్ట్ చేస్తూ ఉంటాడు ఒక సశిలో లేక అది నీ విశ్వాసము అది ఆధారపడే విశ్వాసమా అది క్రియల రూపంగా పరిపూర్ణంగా విశ్వాసమా ఆయన టెస్ట్ చేస్తూ ఉంటాడు కావాలైనా టెస్ట్ చేస్తాడు ఆయన అది ఎట్లా తెలుస్తా అది నువ్వు తెలియదు ఆ క్షణం అట్లా దైవజన్మ ద్వారా నేను టెస్ట్ చేస్తూ ఉంటాడు దేవుడి బిడ్డల ద్వారా నేను టెస్ట్ చేస్తూ ఉంటాడు అయ్యో ఇది అది ఎట్లా పోదారు ఎట్లా ఇది బ్రేదారంటే ఏమవుతుంది అయ్యో ఏమైపోతుంది వేరంటే ఏం కాదు చూడండి నీ విశ్వాసాన్ని వాడు కొడతా ఉంటాడు అన్నట్టు అందుకే సైతాను మన సేవకుల్లో దూరుతాడు దూరి వాడు నీ విశ్వాసాన్ని కొడతా ఉంటాడు చూడండి నీ నోట్ల నుంచి ఆశీర్వచనమే రావాలా నీ నోట్ల నుంచి జీవమే రావాలి కానీ మరణం రావద్దు కాబట్టి జీవ మరణములు నాలుక వసం నీ నోట్ ద్వారా ఏ చెప్తే అది అది నెరవేరుతుంది తెలుసు కాబట్టి అది తెలిసినాక మనం ఎంత జాగ్రత్తగా ఉండాలా అందుకే మనం ఎప్పుడు కూడా చాలామంది నెగిటివ్గా మాట్లాడతాడు అన్ని నెగిటివ్గానే మాట్లాడ వాక్యాలు చెప్తుంటారు అన్నీ చెప్తుంటారు అన్నీ కానీ నెగిటివ్గా మాట్లాడదు నెగిటివ్నెస్ మనం ఉండదు పతిది మనము పాజిటివ్గా తీసుకోవాలంటే ప్రతిది మనము విశ్వాసంతోనే తీసుకోవాలా నువ్వు పలకాల నువ్వు పలికితే వాటికి ఆ జీవం వస్తూ ఉంటుంది ఎప్పుడైతే నువ్వు పలుకుతావో ఆ జీవము అది కార్యం స్టార్ట్ అవుతుంది అన్నట్టు అది పరిపూర్ణం చెందే స్థితికి అది నీకొక టెస్ట్ అది కూడా నువ్వు పలికింది నెరవేరాలంటే అది దానికి నువ్వేం చేయాలా అతి దశలు నువ్వు కనిపెట్టుకోని ఉండాలి అది నెరవేరేంత వరకు నువ్వు ఇచ్చిపెట్టద్దన్నట్టు ఏసేబు విషయంలో మనం చూస్తే ఆయన ఐగుప్తు దేశంకి బానిసగా కొనిపోయినప్పుడు అక్కడ కీర్తల కదా నూట ఐదారు మనం చూస్తాం ఆయన ఆయన కార్యము నెరవేర్చేంత వరకు దేవుని వా కథని పరిశోధిస్తూనే ఉందంట ఆయన అభిషేకించిన వాళ్ళని ఏవడం రాజులను గద్దించిండు ఆయన ఏసేబును ముట్టలేకపోయింది సైతాను ఎన్నో రకాలగా దుష్టుడు ఆయనను కొట్టాలని చూసింది కానీ ఆయన ముట్టలేకపోయినాడు సైతానుడు కాబట్టి ఆయన ఆ కార్యము ఆయన ఆయన ఆయన కళ ఆయన దర్శనం నెరవేరేంత వరకు సైతాన్ ఎన్నో ప్రయత్నం చేసింది కొట్టనే కానీ కొట్టలేకపోయినాడు కానీ దేవుని వాకు మటు కానీ పరిశోధిస్తూనే ఉన్నాను పరిశోధిస్తున్నటు వాక్యం అక్కడ రాస్తుంది క్లియర్గా కాబట్టి ఆ కార్యము తలపెట్టేంత వరకు దేవుని వాక్కు నిన్ను ఆయన వాక్యం నేను వెంటాడుతూనే ఉంటాడు నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నా కానీ దేవుడు ఎవరొక ద్వారా నేను హెచ్చరిస్తూనే ఉంటాడు ప్రతి మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు దేవుడు ఎవరొక ద్వారా హెచ్చరిస్తూ ఉంటాడు హెచ్చరిక కాబట్టి ప్రతి దశలో మనము ఆయన ప్రేమలో పరిపూర్ణం కావాలా కాబట్టి ఎందుకు పరిపూర్ణం కావాలా అంటే అందరూ దేవుని ప్రేమిస్తున్నారంటే కష్టమే చెప్పాలంటే కాబట్టి ఆయన ప్రేమించే వాళ్ళు ఆయన మాట గైకుంటారు కాబట్టి ఆయన ప్రేమించడం అంటే ఒక స్టెప్ అది కాబట్టి ఆ ప్రేమల పరిపూర్ణం చెందేవాడు ఇంకా ఉన్నత స్థితిలోకి ఆత్మీయ దశలు ఎదుగుతూ ఉంటారు అది కాబట్టి మనం ఏ లెవెల్లో ఉన్నదో మనం మనం చూసుకోవాలా పరీక్షించుకోవాలా ఆయన పరిపూర్ణతలోకి మనం పోవాలా అనే విషయమే ప్రభు అది మనకు జ్ఞాపకం చేస్తూ అయితే ఇక్కడ జీవిత అందుకే నేను భయపడ్డాను దేని విషయంలో ఈ వాక్యం నాకు జ్ఞాపకానికి వచ్చినప్పుడు నేను ఎందుకు భయపడాలా దాస్యం నుంచి నన్ను విడిపించిన ప్రభు ఆయన పత్తిది అన్నిటి మీద విజయం పొందిండు శిలువ మీద అది నాకు ఇచ్చిండు నేను ఎందుకు భయపడాలా క్రీస్తు ప్రేమల ఏది కూడా వెడ దీయ లేదు ఎడబాప లేదు అంటే ఎడబాప్తది పౌలంతా ధీమాగా చెప్తుండే అక్కడ కొంతమంది ఏదో ప్రాబ్లం జరిగింది అక్కడ కానీ ఆయన ధైర్యంగా చెప్పుకుంటూ పోయిండు అంటే ఆయనకు వరం ఉండొచ్చు కాబట్టి ఆయన ఎన్నో శ్రమలకుండా పోయిండు కాబట్టి విశ్వాసం వరం కోసం మనం ప్రాయసపడాలా అది కృపవరాల్లో ఉంది కాబట్టి కృపవరాలు కూడా మనం ఆసక్తితో ఆపగించాలా ముఖ్యంగా ప్రవచన వరలు తర్వాత ఎన్నో వరాలు ఉన్నాయి కాబట్టి ఎవరికి ఏ వరం ఉందో అది మనం తెలుసుకోవాలా తెలుసుకొని దాన్ని ఏం చేయాలా స్టిరప్ చేయాలా కాబట్టి ఆ రీతిగా మనం చేయగలిగితే మన సేవలో మనం ఉన్నత స్థితికి మనం కాబట్టి ఆయన ప్రేమించే విధానంలో మనము ఆయన ప్రేమలో సంపూర్ణంగా మనం తయారు కావాలా అని దేవుని వా తెలవిస్తుంది అయితే ఇప్పుడు మనం నొంగిలాసిన పత్రిక వెళ్ళిపోతున్నాము కాబట్టి పౌలు ఒక విషయం చెప్తున్నాడు అక్కడ క్రీస్తు ప్రేమల నుండి మనల్ని వెడబాపు వాడెవడు కాబట్టి ఎవడన్నా వెడబాపు మన సవాల్ చేయగలమా నా దేవుని నా ప్రభు ప్రేమల ఎవరు కూడా వెడబాప లేదంటే ఎడబాపే కొన్ని అక్కడ ఏంటి శ్రమ బాధ శ్రమ బాధ హింస కరువు వస్త్రహీనత ఉపద్రవము ఖడ్గము ఏడున్న ఇక్కడ కాబట్టి ఇవన్నీ కూడా చూడండి మనుషులు దీనికే కదా సైతాను ఆయన ప్రేమించి తొలగిపోయేది శ్రమ శ్రమలు మనం ఏం చేస్తాము ఏం దేవుడు ఏం చేసి నాకు దేవుడు అని చెప్పి చాలా మంది అంటారు కదా కాబట్టి ఇసుకొచ్చేస్తానట్టు నువ్వు శ్రమలో కూడా ఇంకా సంతోషించాలి కదా ఎందుకు వస్తే నీ శ్రమలో నువ్వు అవిధేయతలో నీకు శ్రమలు ఇస్తాడు దేవుడు ఎందుకు నువ్వు విధేయత నేర్చుకోవాలి కాబట్టి బుద్ధి రావాలి కాబట్టి ఒకటి నీ శ్రమలలో దేవుడు నేను పరీక్షిస్తూ ఉంటాడు నువ్వు ఇంకొక లెవెల్కి పోవాలని కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నవ నువ్వు పరీక్షించుకోవాలి అది నీకు తెలియాలా నీ ప్రభుకి తెలియాలా అది నువ్వు ఏ స్థితిలోనూ నీరు పరీక్షించుకోవాలా శ్రమైనను నీకు ఏ శ్రమ వచ్చినా సరే ఏదైనా అది ఏ రూపంగా రావచ్చు కానీ బాధ సరే హింస సరే కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమం ఖడ్గమైనను మన ఎడబాపన ఏ కూడా ఎడబాప ధైర్యంగా చెప్పాలి మనం అప్పుడే నీ విశ్వాసం పరిపూర్ణంగా కాబట్టి ఈరోజు మనుషుల్ని ఇవన్నీ విడదీస్తున్నాయి అని అయ్యో ఏదో అయిపోతుంది ఏమి అయిపోతుంది అంటే ఏమి కాదు ఆయన ఆజ్ఞ లేకుండా ఈ లోకంలో ఏ కూడా జరగదు కాబట్టి దాన్ని ఈ లోకాన్ని శాసించే ఆ యొక్క అధికారం దేవుడు మనకి ఇచ్చిండు ఆయన మహిమ కొరకు మనం వాడతాం ఆయన అధికారాన్ని ఎప్పుడు కూడా మనం స్వార్థంగా వాడొద్దు ఇచ్చిన కృపావరాలు ఎప్పుడు కూడా మనం స్వార్థంగా వాడం ఆయన మహిమ పరచడానికే వాడతాం చాలా మంది కృపావరాలని వాళ్ళ స్వార్థం కొరకు వాడతా ఉంటారు అది తప్పు ఆయన మహిమ పరచడానికే వాడాలా ఆయన మహిమను చూపించడానికి అనేకులు ఆయన నామాన్ని ఉన్నత స్థితికి లేపాలని ఆయన అందుకొరకు ఆయన కృపవరాలు ఇచ్చిండు సంఘానికి ఎందుకు కృపారాలు ఇచ్చిండు అందుకొరకే కాబట్టి ఆ వరాలని మనము వాడుకోవాలా దాన్ని స్టేరప్ చేసుకున్నప్పుడే అది పరిపూర్ణ స్థితికి చెందుతా అన్నట్టు కాబట్టి చూడండి ఇక్కడ పావులు చెప్తుడు ఆయనను చూడండి ఇందుని గుర్చి రాయబడినది నిన్ను బట్టి మేము దినమెల్లా వధింపబడిన వారము వదకు సిద్ధమైన గొర్రెపిల్లల మని ఎంచబడిన వారం అంటే వదకు దిగబడిన గొర్రెపిల్ల జీవితం అంది ప్రతి దశలో అని చెప్తున్నక్కడ అయినను అయినను మనలను ప్రేమించిన వాణి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయము పొందుతున్నాము అత్యధికమైన విజయం అంటే హై లెవెల్ అన్నట్టు వీటన్నిట్లంటే పైన రాబడిన వాటన్నిటిలో అన్నిట్లో విజయం పొందునంట ఎవరి ద్వారా మనల్ని ప్రేమించిన వాళ్ళ ద్వారా అంటే ఏసు ప్రభు ద్వారానే ప్రతిది నువ్వు జయించాలంటే ఏసు ప్రభు ద్వారానే ఆయన ఆయన ఆయన ద్వారా కాకపోతే ఏదిగో నువ్వు జయించలేవు ఏసు ప్రభుని పక్కన పెట్టి నీ సొంత ప్రయత్నం ఎంత చేసినా అది ఫలం రాదన్నట్టు ప్రభు నీతో ఉంటే కదా విజయం వస్తుంది ప్రభు లేకపోతే విజయం రాదు అందుకు ప్రభు మనతో పాటు ఉండడా చూసుకోవాలి కాబట్టి ఏసు ప్రభు మనతో ఉండాలంటే ఆయన నీ హృదయంలో ఉండాలంటే మనం ఎట్లా ఏ రీతిగా ఉండాలా ఆయనలో పరిపూర్ణంగా ప్రేమించాలా ఆయన ప్రేమలో మనం సంపూర్ణంగా తయారు కావాలా ఆయన వాక్యం మనలో ఆయన నిజంగా ఆయన ఆజ్ఞ పాటించేవారిలాగా ఉండాలి కొన్ని విషయాలు మనం తప్పిపోతూ ఉంటాం కానీ వాటి అన్నిటి మనం సరి కాబట్టి సంపు లవుటకు సాగిపోదన్నాడు పౌలు చెప్పండి ఎవరన్నా సంపులు ఉన్నాడా నువ్వు సంపూర్ణంగా ఉన్నావు ఈరోజు కదా సంపు లగుటకు సాగిపోదా అంటే అప్పుడు పౌలు కూడా పరి సంపూర్ణంగా కావాలి అగుటకు సాగిపోదాం సాగిపోయి అంటే వాళ్ళ గురించి చెప్తున్నట్టు పౌలు కరెక్ట్గా ఉన్నట్టు కానీ పౌలు ఏమన్నా సాగిపోదాము అన్నాడు అంటే అన్లో ఆయన కూడా ఉన్నాడు అన్నట్టు కాబట్టి క్రైస్తవ జీవితం అంటే ఒకసారి పర్ఫెక్ట్ అయ్యి నేను అని చెప్పడానికి వీల్లేదు నువ్వు దిన పరిపూర్ణత జందతేనే ఉండాలా మహిమ శరీరం ఆ టైంకి వచ్చే వరకు నువ్వు సంపూర్ణంగా మహిమగా మార్చబడతావు క్షయమైన ఈ శరం అక్షయ అక్షయతం అప్పుడు మహిమ శరీరం ధరించుకుంటాం మనం అప్పటి వరకు ఈ ఈ శరీరమైన జీవితము ఇది చాలా డేంజరస్ అన్నట్టు దీన్ని షేదించుకుంటూ దీన్ని దీన్ని నలగొట్టుకుంటూ దీన్ని పైకి రానికుండా దాన్ని నలగొట్టుకుంటూ నీ ఆత్మను బలపరచుకుంటూ మనం పోతే గాని ఆ లెవెల్లో మనం ఆయన ప్రేమించలేమన్నట్టు శరీరం అడ్వస్తా ఉంటుంది కదా కాబట్టి అందుకు మనము చాలా జాగ్రత్తగా మనం జీవించాలా అనే విషయం ప్రభావితి జ్ఞాపకం చేస్తాడు చూడండి అయినను మనను ప్రేమించిన వాణి ద్వారా మనము వీటన్నిటిని అత్యధికమైన విజయం పొందునాము మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానైనను ఉన్నవి అయినను రాబోయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రవ్వైన ఏసు క్రీస్తునన్నది దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూడిగా నమ్ముతున్నాను ఆయన నమ్మిండు మరి ఈరోజు నువ్వు నమ్ముతున్నావా ఇటన్నిటి నుంచి నేను అత్యధికమైన విజయం పొందుతున్నాను అని నువ్వు నమ్ముతున్నావా నేనైతే నమ్ముతున్నా మరి నువ్వు నమ్ముతున్నావా ఏ రీతిగా నువ్వు నిజంగా నువ్వు నమ్మాలా అంటే నీ ప్రేమ నువ్వు ఎలాంటి ప్రేమ అనే ప్రేమిస్తును కరెక్టే ఆయన వాక్యం చదువుతున్నాం మనం ఆయన ప్రేమిస్తున్న సేవ కరెక్టే ఆ ప్రేమ పరిపూర్ణత చెందాలనే విషయం చెప్పి అప్పుడే కానీ ఉన్నత స్థితి ఆ స్థితిలో సేవ చేయలేం మనం లేకుంటే కొంచెం శ్రమలు రాగానే ఏం చేస్తాం మనం ఉన్న కాడికి చాలని చెప్పి మనం గమ్ము ఊరుకుంటాం ఒక దశలో ఎట్లుంటే తెలుసా ఇసుగు కూడా చాలా మందిని చూసినా నేను కాబట్టి దేనేశ్వర కానీ మనం భయపడద్దు ఏ ప్రభు ఒక్క వ్యక్తి కోసం ఆయన ఏం చేసిండు గెస్త గెరాసిన ప్రాంతంకి వెళ్ళిండు అంటే ఆయన ప్రార్థన జీవితంలో ఆ మూలుగులు విన్నడైనా ఆ గెస్తమైన తోటలో ఆయన ప్రార్థించేటప్పుడు ఆ మూలుగులు వినడైనా విని ఆ ఒక్కడి కొరకు అయినా అక్కడికి వచ్చిండు ఆయన ఆ దేశంలో ఎంతమంది అవునరు ఎన్నో ఎన్నో సంసాల వాడు ఆ స్థితిలో ఉండేవాడు కానీ ఎవరు పట్టించుకోలే ఏ మనుషుడు పట్టించుకోలే సాధు చేయగలిగినారు కానీ వాడిని ఏం చేయలేకపోయినారు కానీ ఎందుకు చేయలేకపోయినారు వాళ్ళు మనం సాధారణంగా చూస్తూ ఊళ్ళలో చూస్తాం ఒలటరిపాలెం గ్రామంలో ఒకసారి మేము పరిచేరికి ఒక పిచ్చి తిరుగుతున్న బట్టలు తిరుగుతున్నాడు వాడు ఏ స్థితిలో తెలియదు చూడండి వాడు ఆ స్థితిలో ఉన్నాడు ఒకవేళ వాడు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఏసు లాగా ఆయన మన ప్రభు ఎట్లా పోయి వాడిని స్వస్థపరిచిండో మంచి చేసిండో ఆ రీతిగా నువ్వు నేను చేయగలిగితే వాడు పోయి సువార్థ నువ్వు చెప్పబోలే సువార్త వాడు పోయి చెప్తారు పది గ్రామాలు చెప్పిండు దెక్కపోలే అంటే పది పట్టణాలనుంది వాక్యం స్ట్రాంగ్ నెంబర్లు తీస్తే పది పట్టణాలు ఈ పది పట్టణాల్లో వాడు పోయి సువార్త చెప్పిండు బాగుపడి ఏ స్ప్రము ఏమిటి ఓ నేను నీ తల్లిదండ్రు నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపో నువ్వు ఎంత కాలమైంది నువ్వు ఇంటి నుంచి విడిచిపెట్టొచ్చి చూడండి అలాంటి కార్యాలు మనం చెయ్యాలా చేయాలంటే అంత ఈజీ కాదు కదా వాక్యం చెప్పినంత ఈజీ కాదు అది దానికి ఎంతో సాధన ప్రార్థన జీతం గ్యస్తమైన అనుభవం మనకు అవసరం గ్యస్తమైన ప్రార్థన అనుభవం లేకపోతే నువ్వేం చేస్తావు చెప్పు ప్రార్థన జీతం లేకుండా నువ్వేం చేయలేవు పోయే ఒట్టిగా వాక్యం చెప్పి కార్యాలు జరగవు దుష్టశక్తులు విడిచిపెట్టిపోవు ఈ లోకంలో చాలామంది పాస్టర్స్ నిన్నొక పాస్టర్ చెప్తాను ఒక ఆయన చాలా బాధ అనిపించింది ఆ సంఘంలో ఏ రేవాళ్ళకి అవకాశం లేదు ఆ పాస్టర్ ఆమెకి ఒక యవనస్త్రుకు దయ్యం పడితే అది భయంకరమైన దురాత్మ అది ఇది ప్రార్థన చేస్తుంటే దేవుడు చూపించిన ఆ దయ్యం చెప్తుంటే బాధ అనిపించింది ఆయన ఏం చేసిండ్రు ప్రార్థన చేసి ఇంకెళ్ళిపోయాడు ఆ దయ్యం భయంకరం కేకలేస్తుంటే నేను వేరే దగ్గర చర్చ నడిపించాలని వెళ్ళిపోండు కానీ ఆ యవనస్త్రాలు అంత స్థితిలో ఉన్నప్పుడు ఆ పాస్టర్ మళ్ళా తిరిగి వచ్చి వాళ్ళ యోగక్షేమాలు కనుక్కొని ఎట్లుంది ఏందని కానీ పరమర్శించాలా చేయలే చివరి ఏం చేసిండ్రు ఇది లాభం లేదని చెప్పి తీసిపోయి మంత్రాల దగ్గర తీసిపోయి మంత్రాలు కట్టుకొచ్చింది తాయితలు చూడు అంటే దయ్యాలను కూడా ఎల్లగొట్టిన స్థితిలో ఉందంటే ఏ ఏ విధంగా ఉందన్నట్టు ఆ రీతిగా కాబట్టి ఎందుకు వాళ్ళు ఎల్లగొట్టలేకపోయారంటే వాళ్ళకి ఆ శక్తి లేదు వాళ్ళకు భయం అన్నట్టు కాబట్టి అది మొండికి తిరుగుని ప్రార్థన చేస్తేమే తెలుసా క్షవయ కుమార్ లాగా అయిపోద్ది అన్నట్టు మన జాగ్రత్తగా ఉండాల దేవుని శక్తి మనం పొందుకొని ముందుకెళ్తే గాని కార్యాలు జరగవు అన్నట్టు కృపారాలు దేవుడు ఎందుకు ఇచ్చిండు ఒట్టిగా మామూలుగా చెప్తే సరిపోద్దు కదా గిఫ్ట్స్ ఎందుకు ఇచ్చిండు దేవుడు మనకి వాటి ద్వారానే అవన్నీ కార్యాలు జరుగుతాయి అన్నట్టు అది అవసరం సంఘ క్షేమాభివృద్ధి కొరకు కృపావారాలు దేవుడు ఇచ్చింది మనకి వాడు పోయి పది పట్టణాలకు పోయి సువార్త చెప్పిండు పది పట్టణాలు దెక్కపోలి ఆ ప్రాంతం అంతా సువార్త చెప్పిండి వేసుకోండి బాగా చేశాను అందరూ ఆశ్చర్యపడి ఉండాలా ఆయన కార్యల అట్టు ఉంటాయి అన్నట్టు కాబట్టి ఒక్క ఆత్మ కొరకు ఆయన ఆ రీతికి పోయిడు కాబట్టి గెస్తేమైన ప్రార్థన అనుభవం మనకి ఎంతో అవసరం కాబట్టి ఆయన ప్రేమించి ఆయన ఎట్లా ప్రేమించండి తండ్రిని అంటే తండ్రి చిత్తాన్ని చేయడానికి ఎంతగా తండ్రిని ప్రేమించిండు ఆ ప్రేమ ఏ రీతి ఉంటుంది అనేది ఏసు ప్రభు మనకి మాదిరిలాగా చూపించిండు ఆయన మనకి కాబట్టి ఎందుకు ఈ మాట దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి ప్రతి దశలో దేవుడు మనల్ని ఎందుకు ఆయన సంకల్పం ప్రకారంగా కనీడు అనేది వాక్యము చూడండి ఒకసారి యాకోప్రాషన పత్రిక చూసి వాక్యాన్ని ముగించేస్తా యాకోపరాశన పత్రిక యాకోప్రాశ్న పత్రిక మొదటి అధ్యాయము పదహార వచ్చిన నా ప్రియ సహోదరులారా మోసపోకుడి కాబట్టి మోసపోవద్దు కాబట్టి నువ్వు దేంట్లో నువ్వు మోసపోతున్నావు చూసుకోవాలా ఈ నా ప్రియ సహోదరులార మోసపోకుడి శ్రేష్టమైన పత్తి ఈవియు పరిపూర్ణమైన సంపూర్ణమైన పత్తి వరమును వర సంబంధమైనదై జ్యోతిర్మయుడుకు తండ్రి యొద్ధ నుండి వచ్చిను కాబట్టి జ్యోతిర్మయుడు అన్నప్పుడు వెలుగును ధరించుకున్నవాడు అంటే మన తండ్రి వెలుగును ధరించుకున్నవాడు కాబట్టి ఏసుప్రభు కూడా నేను లోకానికి వెలుగునన్నాడు కాబట్టి ఏసుప్రవే తండ్రి అని ఇక్కడ క్లియర్ మనకి అర్థమవుతుంది వాక్యం కాబట్టి పత్తి వరం శ్రేష్టమైన పరి సంపూర్ణమైన పత్తి వరం పర సంబంధమైందంట పై నుంచి వచ్చిందంట పత్తి వరం కాబట్టి అందుకే కృపారాల పట్ల మనం ఆసక్తి చూపించాల ఆసక్తి చూపిస్తే ఏమవుతుందంటే గొప్ప గొప్ప కార్యాలు దేవుడు మన ద్వారా చేస్తాడు వాక్యం తర్వాత ఆయన ఏ సంచల చంచలత్వమైనను గమనా గమనములైనను కలుగు ఏ ఛాయన లేదంట అంటే ఆయన ఎలాంటి సంచలత్వం లేదు ఎలాంటి షేకింగ్ లేదన్నట్టు సంచలత్వం అంటే అది స్థిరం లేని మనసు అన్నట్టు అలలో ఎగుతుంటాయి కదా అలలో స్థిరంగా ఉంటాయా అది ఎగిరెగిరి పడతా ఉంటాయి అట్లనే ఆయన ఆయన మనసు అట్లా ఉండదంట తర్వాత ఏ ఛాయనం లేదు ఆయన తాను సృష్టించిన వాటిలో ఆయన సృష్టిలో వాటిలో మనము ప్రథమ ఫలంగా ఉండినట్లు అంటే ఆయన సృష్టించిన ప్రతి దాంట్లో మనం ప్రథమ ఫలం అంట ఫస్ట్ ఫ్రూట్ అంట ప్రథమ ఫలం ఉండినట్లు సత్యవాక్యం వలన మనల్ని తన సంకల్పం ప్రకారంగా కనిండి అంటాం సంకల్పం అంటే ఒక సంకల్పం ప్రకారంగా కనిండి అయినా ఒక సంకల్పం దేవుని సంకల్పం పట్ల నా పట్ల అదేదో మనం తెలుసుకోవాలా అది తెలుసుకోకుండా ఎంత ప్రయత్నించాయి కానీ అది నిష్ఫలం అన్నట్టు కరెక్ట్గా అది తెలుసుకుంటే ఏమైందంటే నువ్వు దాని నీ మనసు పెడతా ఉన్నట్టు అదే లెవెల్ వెళ్ళిపోతా కాబట్టి అది నీకు సమయం కావచ్చు ప్రార్థనలు కనిపెట్టుకోవాలా తర్వాత ఆయన చెప్పిన ప్రకారంగా మనం ముందుకు పోతూనే ఉన్నాను ఈశ్వర వంటుడు ధనవంతులు ఎవరు పరలోకరాజ్యం పోరు అంటే అయ్యో మరి అట్లాంటే మరి రక్షణ పొందే వాళ్ళు కొద్దిమందేని అంటే ఇది మనుషులకు అసాధ్యమే దేవునికి సమస్తం సాధ్యం అంటాడు కాబట్టి మన దృష్టి ఆలస్యం అయిపోతుండొచ్చు కానీ ఆయన దృష్టిలో టైం ముందుకు వెనుకపోతూ ఉంటుంది టైం ఆయన ఆయన ఆయన కంట్రోల్లో ఉంది కాబట్టి సమయము చాలా తక్కువగా ఉంది కాబట్టి దీనిమల్ల చెడ్డవి కనుక సమయం పోనీక సద్వినియోగం చేసుకొని మనం ఏం చేయాల అజ్ఞానం కాక జ్ఞానం కలిగ మనం నడుచుకోవాలి ఈ లోకపు విధానం ఏ రీతి ఉందనేది ఎందుకంటే జ్ఞానము ఎంతో ప్రాముఖ్యమైంది నా ప్రజలు ఎందుకు నశించుకోరంటే జ్ఞానం లేకుండా జ్ఞానం లేకుండా నశిపోయింది ఆ ఆత్మ ఎంత నశించిపోతుంది మంత్రాల దగ్గర పోయి తాయితీ పోయి పోయి పోయి దయ్యాలు తెచ్చుకొని కట్టుకున్నట్టే కదా ఒక చిన్న పాప మంత్రాల దగ్గర ఒళ్ళు మొత్తం తాయెత్తలే కాళ్ళుకి చేతులకు మెడకి నడుకు మొత్తం తాయెత్తలే రాత్రిపూట అరుస్తూ గోడకేసి తల కొట్టుకుంటు తల మొత్తం బుబ్బులు కట్టిపోయింది మొత్తం అంత భయంకరంగా ఏడుస్తున్న ఆ పిల్ల చిన్న పాప బక్కగా ఇక మొత్తం అస్థిపందిల లాగా లాస్ట్ ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేసి అక్కడ ఆ మంత్రాలన్నీ కాలిపోయి ఆ దయ్యాలన్నీ కాలిపోయి దేవుడు విజయం ఇచ్చిన మంచి చదువుకుంటుంది ఈరోజు అమ్మాయి చూడండి దేవుడు మరి ఎందుకు దేవుడు ఆ రీతిగా అంటే ఇవన్నీ దేవుడు ఎందుకు చూపిస్తున్నప్పుడు మీరు ఏ స్థితిలో ఉన్నారో మీరు పరీక్షించుకోమని దేవుడు చెప్తున్నాడు కాబట్టి పత్తి స్థితిని మనం అర్థం చేసుకొని మనము ఆయన మహిమపరచడానికే మనము ముందడిగేయాలని చెప్తున్నా అక్కడ ఆయన సంకల్పం ప్రకారం మనల్ని కనీయండి ఆయన కాబట్టి ఆయన ఎందుకు కనీయండి మనల్ని అంటే ఒక సంకల్పం ఎందుకు మనం ఈ లోకంలో పుట్టిన సంకల్పం ఉంది దాని ప్రకారంగా మనము వాటిని నెరవేర్చాలా అని ప్రభు అది మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అయితే ఏసు ప్రభు ఆయన సిలువు మరణం పొందిన తర్వాత ఆయన పునరుద్ధమనం లేచిన తర్వాత ఆయన యోహన్ భక్తుడు కనిపిస్తున్న ఐదో అధ్యాయంలో రెవలేషన్ ప్రకటన గంధంలో ఆ గొర్రెపిల్ల కనిపిస్తుంది అక్కడ ఆ సింహాసనం ఆ కనిపిస్తుంది అక్కడ ఆ ముద్రలు ఎవరు విప్పాలా అయ్యో ఎవరు యోగుడని యోహన్ భక్తులు యోగిస్తున్నప్పుడు గొర్రెపిల్ల అంటే ఏసు ప్రభు అక్కడ ఎట్లా కనిపిస్తుందో ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయన ఎట్లా కనిపించింది చూడండి ఆయన గాయాలు ఆయన ఆయన అన్ని సమస్తాని తేడా కనిపిస్తున్నాను యోహన్ భక్తు దర్శనంలో మన ప్రభు అన్ని కనిపిస్తుంది ఆయన చూడండి ఆయన ఇదిగో నేను మృతుడు ఇదిగో సజీవునై యుగ యుగములు అంటే ఆయన మృతుడు మరణం పొందిండు కానీ తిరిగి జీవం పొందుకున్నాడు అంటే పాతాలలో ఒక ద్వారాలు పాతాల ఒక మరణం యొక్క పాతాలం యొక్క తాలపు చేతులు నా స్వాధిలోనే అన్నాడు అంటే పాతాలం యొక్క తాళాలు కూడా ఆయన అధికారం పొందుకున్నాడు పాతాల మీద కూడా అధికారం పొందుకున్నాడు పాతాలంలో కూడా ఆయన అధికారం పొందుకున్నాడు కానీ అన్ని అధికారాల దేవుడు మనకి ఇచ్చిండు కాబట్టి మనం ఏం చేయాలా పాతాలలో ఉన్న ఆత్మలు కూడా మనం బయట తీసుకొని రావాలా అగ్నిల నుంచి వాటన్నిటిని బయట తీసుకొని అట్టు నువ్వు అగ్నిలో నువ్వు అగ్నిలోకి పోవాలా ఆ అనుభవం మనకు అవసరం కదా కాబట్టి అనుభవం కోసమే మనం ప్రయాసపడుతున్నాం అది బయలుపరచబడ తర్వాత ప్రయాసపడి ముందుకు పోతూనే ఉండాల కాబట్టి ముఖ్యంగా భాషల వరం ఈ భాషల వరం గురించి ఎందుకు నేను జ్ఞాపకం చేస్తా అంటే నేను వెళ్ళిన ప్రతి చోట నిన్న ఈ రోజు ఉదయం జర్మియా బ్రదర్ వాళ్ళ ఇంటి దగ్గర ప్రేర్ చేస్తూ ఉంటే వాళ్ళ మమ్మీ సాక్ష్యం చెప్తుంది ఏం సాక్ష్యం చెప్తుందంటే ఆమె భాషలలో దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఆ భయంకరమైన దురాత్మ శక్తులన్నీ వెళ్ళిపోతున్నాయి ఆ దయ్యాలు వచ్చి భయంకరంగా ఆ చేతులు ఎంత భయంకరంగా చేతులు పొడుగుని ఆ దుష్టాత్మలు ఆయన మీదకి వస్తూ రక్కనికి పట్టుకొని వస్తూ ఉంటే ఆయన హృదయంలో దేవుని అగ్ని మండుతుంటే ఆ అగ్ని ఆ దగ్గరికి అవి పోలేక వెళ్ళిపోయినాయి అంట మొత్తం చూడ టంగ్స్ ఒక భాషలలో ఎంత పవర్ ఉందనేది అక్కడ మనకు అర్థమై అందుకే భాషల వరం కోసం మనం ప్రయాసపడాల సరే అది వ్యక్తిగత విషయం నీకు ఆశ ఉంటే నువ్వు ఆ రీతికి ప్రయాసపడతావు అది చెప్పేది కాదు కదా పౌరులు జ్ఞాపకం చేసిండు కాబట్టి ఈరోజు సంఘాలు మొత్తం నిర్లక్ష్యం చేసినట్టు డినై చేసినాయి మాకు అవసరం లేదండి అపోస్తుల కాలంలో జరిగింది పెద్ద కాలంలో లేదంట ఎవరు చెప్పారు లేదని పత్తి కాలంలో ఉంది కాబట్టి ఎంత పవర్ఫుల్ దేవుని అభిషేకము అక్కడ పొందుకున్నప్పుడు నువ్వు మాట్లాడుతుంటే సైతాన్ శక్తి వాడి స్థావరాల మీద అగ్ని కందకాలు పడతాయి దేవుని అగ్ని పోయి వాటి మీద పట్టినప్పుడు మొత్తం ధ్వంసం అయిపోతున్నాడు అది ప్రార్థనలను నేను కూడా చూడగలను దర్శనంలో చూడగలను అందుకే మన భాషల వరం అన్ని వరాలు ముఖ్యమైనవి కానీ దేవునితో మాట్లాడే భాష అది అన్య భాషల వరం ఆ వరము నానా విధమైన భాషలను ఉంది వాక్యం కదా కాబట్టి దాని కొరకు మనం ప్రయాస పడాలా ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే వాటి మీద విజయం పొందు అందుకే పౌలు అంటాడు అని వరం ఉంది కాబట్టి చెప్పగలను కదా యుద్ధం అనేది తెలుసు మనకి కాబట్టి దుష్ట శక్తులతోని విజయం పొందాలంటే మనం ఆ రీతికి మనం ప్రయాస అనే వాక్యం అది మనకు జ్ఞాపకం చేస్తాం చివరికి ఒక వాక్యం చూసి నేను జ్ఞాపకం చేస్తే వాక్యాన్ని ముగిస్తాను అయితే ఆది దేవుడు ఒక విషయాన్ని మనకు అది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆది కాండంలో కాబట్టి నీ విశ్వాసం ఏ రీతిగా అనేది నువ్వు అర్థం చేసుకోవాలా నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తాయని వాక్యం పాటించాలా మనం కొన్ని పాటిస్తామో కొన్ని పాటించమన్నట్టు కాబట్టి అన్ని పాటిస్తేనే అది పరిపూర్ణత కాబట్టి అన్ని పాటించినట్టు ఒకసారి కాదు కాబట్టి క్రమేణ నువ్వు ప్రతి ఒక దశ ఒక దశకి నిదుగుతూ పోతూ ఉండాలనట్టు ఆది ఏముందంటే మొదటి అధ్యాయంలో రెండు మూడు వాక్యాలు చూసి నేను ఇది చాలా ప్రాముఖ్యమైన వాక్యము ఇది నీ సేవా జీవితానికి సంబంధించింది నీ సేవా జీవితంలో నువ్వు నీ వాక్ శక్తి దేవుని యొక్క వాక్ శక్తి నీ ద్వారా ఏం చేస్తుంది అనేది నువ్వు ఏ రీతికి చేయాలనేది ఇది జ్ఞాపకం చేయబడుతుంది ఆది దేవుడి భూమి ఆకాశంలో సృజించాను కాబట్టి ఆది ఎందంటే మొదట భూమి ఆకాశంలో సృజించాలను కాబట్టి అక్కడ అక్కడ పులిష్టాబిటంటే సృష్టి ఎట్ట జరిగిందని చెప్తుంది తర్వాత కింద రెండో వచ్చిన నుంచి సృష్టి ఎట్లా చేసిన ఉంది పై వచ్చినంలో సృష్టి ముగించను అని తర్వాత కిందది ఎట్లా చేసిన అనేది కింద రాయబడింది కాబట్టి రెండో వచ్చినానికి ఒకటి వచ్చినానికి చాలా గ్యాప్ ఉందన్నట్టు భూమి నిరాకారం గాను శూన్యంగాను ఉండెను కాబట్టి భూమి నిరాకారే ఒక ఆకారం లేదన్నట్టు భూమి తర్వాత చీకటి అగాధ జలము పైన ఉండెను దేవుని ఆత్మ జలముల పైన అంటే చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉంది తర్వాత దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను తర్వాత వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాను దేవుడు వెలుగున చీకటిని వేరు పచ్చాను కాబట్టి సపరేట్ చేసినాను అంట తర్వాత వెలుగున దేవుడు వెలుగునకు పగలని చీకటికి రాత్రిని పేరు పెట్టాను అస్తమాయం ఉదయం కలగగా ఒక దినమాయను కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే దేవుడు ఆ శూన్యంలో నుంచి భూమిని బడికి తీసుకొచ్చిండు శూన్యంలో నుంచి శూన్యం అంటే స్పేస్ అక్కడ ఆ దాంట్లో నుంచి ఆయన చేసిండు ఆ భూమిని బయటి తీసుకొచ్చింది అనట్టు క్రియేట్ అంటే బయటి తీసుకొచ్చింది ఆయన ద్వారా తర్వాత ఆ మూడు ఆరో వచనంలో దేవుడు జలముల ఒక విశాలం కలిగి ఈ ఆ జలములను ఈ జలములను వేరుపరచను కాకని పలకగా ఆ ప్రకార ఆ పలికెను దేవుడు ఆ విశాలము చేసి విశాలము కింది జలములను విశాల మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమైన కొన్ని జలములు పైకెళ్ళిపోయినాయి కొన్ని కిందని అనట్టు దేవుడు ఆ విషయముకు ఆకాశం అని పేరు పెట్టాను అస్తమైన ఉదయం కలుగగా రెండో దినం ఆయను తర్వాత తొమ్మిదో వచనం దేవుడు ఆకాశం కిందనున్న జలములను ఒక చోటనే ఆరిన నేల కనబడు పలకగా ఆ ప్రకారం అంటే ఆరిన నేల అంటే సపరేట్ చేసిన తర్వాత ఆరిన నేలగా తయారైపోయిందని చెప్తుంది అక్కడ కాబట్టి దాని మీద ఏమని జయించనట్టు దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాను జలరాశి అయిన పేరు పెట్టాను ఇక్కడి నుంచి పదకొండు వచ్చినం చాలా ప్రాముఖ్యమైంది ఇక్కడ మనం జాగ్రత్త అర్థం చేసుకోవాల దేవుడు గడ్డిని విత్తనములిచ్చే చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలమిచ్చి భూమి మొలిపించును గాక అని పలకగా ఆ ప్రకారం కాబట్టి భూమి ఎట్లా మొలిపిస్తుంది వరకు ఆయన ఆయన చెప్పిండు ఇక్కడ భూమి మొలిపించును గాక భూమి మొలిపించాలా భూమి అన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఆత్మీయ దశలో కొద్ది కష్టం మీద అర్థం చేసుకోనికి నువ్వు భూమికి సాదృశ్యంగా ఉన్నావు ఎందుకంటే వాక్యం విత్తనమైనప్పుడు విత్తనము విత్త విత్త భూమి మీద వేయాలా కాబట్టి ఆత్మీయ దశలో నీ హృదయం ఒక భూమి నువ్వు నువ్వు ఒక భూమిలాగా ఉంటే ఒక విత్తనం లాగా ఉన్నప్పుడు ఆ విత్తనం నీ హృదయంలో నాటుకున్నప్పుడు నీ హృదయం ఒక భూమి కాబట్టి నువ్వేం చేయాలా ఆ విత్తనాలు మొలిపించాలా రకరకాలమైన ఫలవృక్షములు అన్నిటిని మొలిపించాలా అంటే క్రియేట్ చేయాలన్నట్టు అంటే భూమి మొలిపించును కాకన్నాడు అంటే భూమి మొలిపించాలా కాబట్టి నువ్వు నేను కూడా మొలిపించాలా అనే విషయం చెప్తున్నా అక్కడ కాబట్టి అటు అర్థం చేసుకుని చాలా కష్టం భూమి మొలిపించును కాకన్నాడు అంటే ఆయన చెప్పిన ప్రతి వాక్ ఇక్కడ పదకొండవ వచ్చినకి వచ్చే చాలా జాగ్రత్తగా మనం పరిశీలిస్తే భూమి అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా మంచి నిలబడిన విత్తనము ఉంది అక్కడ అది నూనె అంతరంగా ఉంది కాబట్టి మంచి నిలబడిన విత్తనం అది నాలుగు గుంపులు అంటే మనుషులకే సాదృశ్యం కదా భూమి అంటే మనుషులకి సాదృశ్యం అన్నట్టు ఒక దశలో భూమి అంటే గొప్ప జన సాదృశ్యం అవి మీరు అర్థం చేసుకోవాలా అది ఏ కాంటాస్ట్ లో చెప్పబడిందో అది అర్థం చేసుకున్నప్పుడే కానీ మనం వాటిని మనం అర్థం చేసుకోలేమన్నట్టు ఒక దశలో సర్పములు తేరులాగా అనిపిస్తే తేరులు సర్పంలాగా అనిపిస్తూ అది ఏ కాంటెస్ట్ లో చెప్పబడిందో ఆ సందర్భం బట్టి మనం అర్థం చేసుకుంటాం కొన్ని సర్పములు తేరులాగా మారిపోయి తేలు సర్పంలాగా మారిపోతాయి కాబట్టి ఒక దశలో లక్షా మంది భూ సంబంధం లాగా భూ సంబంధాలు లక్ష నలభై నాలుగు మంది కూడా తయారవుతాయి అది రోల్ రివర్స్ అన్నట్టు కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే భూమి మొలిపించాలా అని ఉంది అక్కడ కాబట్టి పైన వచ్చనంలో చూడండి భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తన చెట్లను తమ తమ జాతుల ప్రకారము విత్తనం గల మొలిపింపగా అది మంచిదని దేవుడు చూశాను భూమి మొలిపించినప్పుడు దేవుడు చూసినంట అది మంచిగా ఉందని కాబట్టి నువ్వు ప్రతిదీ మొలిపించాలంటే ఎలాంటి ఫలాలు మొలిపించాలన్నప్పుడు నీ నోట్లోకి వచ్చి రావాలి ఫలం అవి ఆత్మ ఫలాలు అన్నట్టు అవి ఎట్లాంటి ఎట్లాంటి ఫలం నీలోంచి మొలవాలంటే నీలోంచి ఎట్లాంటి పంట రావాలంటే అది శరీరం గల్తీ రాసిన పత్రికలో ఉంటే బట్టి విత్తువాడు శరీరమైన పంట కోస్తాడు ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మీయమైన పంట కోస్తాడని కాబట్టి ఎలాంటి పంట మనం విత్తాలా ఎలాంటి విత్తనం విత్తాలా ఎలాంటి విత్తనాలు మనం మొలిపించాలా నీలో ఎలాంటి ఫలం నీలోంచి బయటికి రావాలా నీ నోటి ద్వారా నీలోన్న దేవుని వాక్కు ద్వారా సమస్తం నీకు అధికారం ఇచ్చినప్పుడు నువ్వు ఎట్లా దాన్ని క్రియేట్ చేయాలా భూమి మొలిపించిన కాకంటే నువ్వు మలిపించాలా ప్రతి ఫలము నీలో నుంచి బయటికి రావాలా అది అనేకులు ఫలవరితం కావాలా ప్రేమ సంతోషం సమాధానం ఆత్మఫలాలు ప్రేమ అనేది ఒక విత్తనం ఒక పంట అది సంతోషం అనేది ఒక పంట అది విడదీస్తే ఎలాంటి సంతోషం నువ్వు మనుషులకు ఇస్తున్నావు ఎట్లా ఎలాంటి సంతోషం మనుషులు ఈ లోకంలో ఎన్నో విషయాల పట్ల సంతోషిస్తున్నారు మనుషులు కానీ ఎలాంటి సంతోషం ప్రభులో ఉంది అది అదొక అదొక పంట అన్నట్టు దానిని విశుదీకరిస్తే అరే ఇంత సంతోషం నేను ఎప్పుడు చూడలేదు ఒక దశలో నా నా హృదయం ప్రభు రక్షణ పొందినప్పుడు కోట్లు కోట్లు ఇచ్చినా కూడా అంత సంతోషం నాకు ఎప్పుడైతే నేను పాపాలు ఒప్పుకున్నాను ఎంత భయంకరంగా గీడ్చినాను ఒక ఆ చర్చిలో నేను ఎందుకు చూద్దామని నేను అంతే కానీ అది చూసి వాళ్ళ బాధ కష్టాలు ఎవరు బాధలు ఎవరు ఎవరు కష్టాలు చెప్పుకుంటూ ఏడుస్తూ ఉన్నారు చాలా మంది అది ఎందుకని చెప్పేసి నేను కూడా మా ఎందుకు వచ్చిన గోడమని చెప్పి నేను ఉన్నా వాళ్ళు వదిలిపెట్టాను కానీ నేను పోయినా చర్చికి కానీ దేవుడు అక్కడ నన్ను పట్టుకున్నాడు ఎప్పుడైతే నేను నా పాపాలు ఒప్పుకొని నాకు దేవుడు ఆత్మ తాకింది నన్ను చూడండి అప్పుడు నా పాపాలను ఒప్పున్న తర్వాత నా హృదయంలోకి ఎంతో ఒక బండరాయి తీసి పక్కన పెట్టినాడు బరువు అంతా అయితే దిగిపోయినట్టు అనిపించింది ఎంత సంతోషం అంటే అసలు నాకు ఊహించేలా కళ్ళబెట్టి నీళ్ళు వస్తేనే అన్నట్టు అంత ఆనందం వచ్చింది శోద్దామని పోయినంతే కానీ అప్పుడే వెళ్ళిపోవాల నేను కానీ ఎందుకో దేవుడు ఆపిండి అక్కడ చూడండి ఆ టైంలో ఎక్కువ ఎప్పుడు వాళ్ళకి హాఫ్ నైట్ ఆల్ నైట్ నడుస్తుంది ప్రేయర్ మీటింగ్ అప్పుడ ఆ చర్చిలో విడిచిపెట్టే వెళ్ళిపోవాలా రేపు పొద్దున ఒక సినిమా రిలీజ్ అవుతుంది అక్కడ నేను పోవాలా కానీ అక్కడే ఆగిపోయినా ఆ రోజే దేవుడు నన్ను మార్చుకున్నాడు అక్కడి నుంచి మొత్తాన్ని విడిచిపెట్టేసిన చూడండి ఎక్కలేని సంతోషం ఆనందం నాకు దేవుడు ఇచ్చిన ఆ రోజు అలాంటి సంతోషము మనుషులను తీసుకొని రావాలా అదే నీ హృదయం లెక్కలు బయటికి అందుకే నీ నీ హృదయంలోకి వెళ్ళి జీవదారులు బయట వచ్చిన కనుక అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయానికి జాగ్రత్తగా కాపాడుకోము ఎందుకంటే నీలోంచి అవన్నీ బయటకు రావాలా ప్రేమ అనేది ఒక పంట అదొక విత్తనం అదక వెళ్ళి పంట రావాలా దాన్ని విశుద్ధీకరిస్తే ఎలాంటి ఫలం ఎలాంటి ప్రేమ అనేది అక్కడ కాబట్టి వచ్చే వారం నాకు అవకాశం ఇచ్చినప్పుడు వాటి అన్నిటి ఈ ఫలము ఎట్లా రావాలా నీ హృదయంలోకి ఎలాంటి ఫలం రావాలా ఎలాంటి వాక్కులు నిలిచిస్తే మనుషులకి ఉపశమనం కలుగుతుంది విజయం విడుదల పాపం నుంచి చాపం నుంచి కష్టాల నుంచి రోగాల నుంచి ఎట్లా విజయం పొందుతు అది నీలోంచి వస్తుంది ఆత్మ ఫలాలు అన్నప్పుడు అవటన్నిటిని విశుధీకరించి ప్రేమ సంతోషం సమాధానం ఎలాంటి సమాధానం ఇస్తుంది దేవుడి లోకంలో ఆశా నిగ్రహం దేని లేదు నీకు ఇవన్నీ ఒక పంట అన్నట్టు విత్తనం అన్నట్టు ఇవన్నీ ఒకటన్నిటిని విశుద్ధీకరిస్తే నీలో నుంచి రావాలి అవన్నీ నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలా నీ హృదయం నేల ఎన్నో రకాల చెట్లు మలుస్తండి లోకంలో కానీ అన్ని గచ్చ పదులు ఉన్నాయి కానీ నీలో గచ్చ పదులు వస్తున్నాయా పలభరితం వస్తున్నాయా భూమి ములిపించిన ప్రతి ఫలం నేను ములిపించాలా ఆ ఫలాలు మనుషులకు ఇవ్వాలా అది ఒక మర్మం ఆ ఆ మర్మము ఈ రోజు కూడా మనుషులకు తెలియదు అది మనం చూపించాలా అలాంటి కృప ప్రభు మనకు అందరికీ వచ్చే వారం నేను ఈ ఈ ఫలం గురి ఈ ఫలాలు గురించి నేను అది నేను మీకు చెప్తాను కాబట్టి ఆ ఈ దేవుని ప్రేమల నుంచి ఏది కూడా నేను విడవాపలేదు హింసైనను కరువైన ఉపద్రవమైన కాబట్టి ఆయన ప్రేమలో మనం పరిపూర్ణంగా తయారు కావాలా నువ్వు నిజంగా ఆయన ప్రేమిస్తే నువ్వు భయపడవన్నట్టు ఎందుకు దేవుడు చెప్తుందో నాకు తెలియదు ఈ వాటిని దేవుడు ఎందుకు నాకు బయలుపరిచినా తెలియదు కాబట్టి నీ విశ్వాసం ఏ రీతి ఉందో విశ్వాసమే వాడు ఏబుని కొట్టిండు ఎక్కడ కొట్టిండు అరికాల కొట్టి వాళ్ళని ఎవరకు కొట్టిండు అంటే పునాది నేను నిలబడకుండా నేను కొడతాడు వాడు ఆత్మీయ దశలో నీ పునాది మీద వాడు కాబట్టి నీ పునాదులు సరి చేసుకో నీ విశ్వాసాన్ని కాపాడుకో ఇప్పుడు నీకున్న విశ్వాసం సరిపోదు ఇప్పుడు ఆయన ప్రేమిస్తును కానీ ఆయన ప్రేమ పరిపూర్ణమైతే నువ్వు భయం దేనికి భయపడవన్నట్టు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు భయపడవు మరణానికి ఎదురు మరణమే నేను చూసి బెదిరిపోవాల్సిందే ఎందుకంటే నువ్వు ఆయన జీవం దేవుడు నీ హృదయంలో ఉన్నాడు మరణం మీద నీకు మరణానికి నీ మీద అధికారం లేదు కానీ మరణం మీద నీకు అధికారం ఉంది అది దేవుడు ఇచ్చింది కాబట్టి వచ్చే వారం మనం ఈ వాక్యం మనం ముందు తీసుకెళ్దాం దేవుడు చిన్న వాక్యం దించిన కానీ ప్రార్థిస్తాం పరిశుద్ధులకు తండ్రి కృపామైన జీవం గల దైవానికి ఎంతో వందనైనా కృపామైడ పరిశుద్ధులన్న తండ్రి అవును ప్రభా వీటన్నిట్ల నుంచి మేము అత్యధికమైన విజయం పొందుతున్నాం ప్రభా కాబట్టి నైనా మీరే మాకు విజయం తండ్రి ఎస్తయా నీకెంతో వందనాలు ప్రాభ మీ ప్రేమల ఏది కూడా మమ్మల్ని వెడవాప లేదు ప్రభావ హింసైన కరువైనా వస్తే ఏది వచ్చినా సరే ప్రాభ మా ఉద్యోగాలు ఉన్నా మాకు ఏ స్థితిలో ఉన్నా కానీ మేము మట్టు మేము విడిచిపెట్టం ఎందుకంటే నాలో ఉన్నవాడి ఈ లోకలు ఉన్నవాడు కానీ గొప్పవాడు ప్రవ్వ ఎలాంటి కాలంలో అయినా మీరు పోషిస్తారు మీ బిడల పోషించినారు ఏలేని పోషించినారు ఎంతో మందిని కానీ ప్రవ్వా మీరు తలుసుకుంటే ప్రోవా సమస్తం సాధ్యంనైనా కానీ ఆ విశ్వాసంలో మేము పోవాల ప్రభ ఆ ఫేత్ విశ్వాసమైన వరం మాకు అవసరం ప్రవ్వ నాకు అవసరంనైనా ఈ రాత్రి కాల సమయం ప్రతి ఒక్కరూ ప్రవ ఆ వరం మీరు అనుగ్రించండి ఎందుకంటే విశ్వాసమైన వరం లేకుంటే ప్రవ్వా మేము ఇంకా ఆ ఉంటం ఉంటాం మా విశ్వాసం పరిపూర్ణత చెందదు పరిపూర్ణత చెందకపోతే మేము భయపడతామని వాక్యం చెప్తుంది ప్రవ్వ కాబట్టి ఈ రోజు మేము పరీక్షించుకుంటున్నాం ఇప్పుడు మా విశ్వాసం ఎట్లుంది ప్రో మేము ఏ స్థితిలో మాకు చూపించండి మమ్మల్ని సరి చేసిన సంపూర్ణంగా ఎదగాల ఆ రీతిగా మీ ప్రేమలో పరిపూర్ణంగా ఎదగాల ప్రభ ఎవరు ప్రేమించిన రీతిగా మిమ్మల్ని మేము ప్రేమించాలా ఎవరికి ఉన్న ఎలాంటి విశ్వాసం ఉన్నా కానీ ప్రభ మే మటుకు ప్రభావ విశ్వాసమైన వరం కలిగి పర్వతాలను ప్రభావ నైనా పెకిలించగలిగి విశ్వాసం కొండలను పెకిలించే విశ్వాసం మాకు అవసరం లేన కాబట్టి అలాంటి బలమైన విశ్వాసం మాకు అనుగరించండి ఈ రోజు మాకు మీరు అనుగరించమని ప్రార్థిష్టం ఈ రాత్రి కళలో మాకు మంచి నిధులు అనుగరించండి ప్రభావ ఏకుల్యుతించలానే మీ కృప దయచేయండి మీ నూతమైన కృప దయచేయమని ప్రార్థిష్టం గొప్ప దేవానికి ఎంతో వందనాలు మీరు అక్కడ తొరగంది ప్రభు సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపచ్చాలా మా హృదయం లేక జీవదారులు బయటకు వస్తాయి ప్రభ కాబట్టి మేము మా హృదయం జాగ్రత్త కాపాడుకోవాలా పరిశుద్ధంగా ఉండాలా మాలో ఎలాంటి గచ్చపదలు ఎలాంటి ఏం లేకుండా పనికిరా లేకుండా మంచి నెలగా ఉండాలా అనేకమైన ఫలాలు తీసుకొని రావాల బయటికి ఆ ఫలాలు మేము అనేకులకు రుచి చూపించాలా ప్రవ్వ మీ ప్రేమను మీరు చూపించాలా అనేకులకు ప్రవ్వ ఆ ఫలాలు తినిపించినప్పుడే ఓ ప్రవ్వ ఇది నిజమైన ద్రాక్షరసం ప్రవ్వ కానాని విందులో మీరు ప్రవ్వ ఓ ప్రవ్వ అంతకుముందు ప్రవ్వ జబ్బురసం పోసిన ప్రభు మనుషులకు ఈ రోజు మనుషులంతా మొదట మంచి ద్రాక్షరసమే పోసింది కానీ చివరికి మనుషులు మొత్తులు ఉన్నప్పుడు జబ్బురసం పోసినారు ప్రభావ కాబట్టి ఈ రోజు మేము కొత్త ద్రాక్షరాస్తం సంపమైన సత్యాన్ని ప్రాభ మేము చూపించాలా మనుషులకి ఎవరు ప్రకటించిన రీతిగా మీ వాక్యాన్ని ప్రకటించాలా ఎవరుని చూపించిన రీతిగా ప్రభావ మిమ్మల్ని మేము చూపించాలా నీ నామాన్ని ఉన్నత స్థితికి మేము లేవనెత్తాలి ప్రభావ అలాంటి అభిషేకం మాకు అందరికి ఈ రాత్రికాల స్థమంలో మీరు మాకు ఒకసారికిండి మా ఆత్మలను మా ప్రాణం మా శరీరంలో మీకు అప్పగించుకుంటూ యేసు క్రీస్త ప్రార్థిష్టమైన పర్లోక ముందున మా తండ్రి మీ చిత్తము పర్లోక ముందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరు నీ చిత్తము పర్లోక ముందు మా కుటుంబంలో నెరవేరును గాక నీ చిత్తము పర్లోక ముందు నీ చిత్తము పరలోక మంది మా శరీరంలో మా గర్వంలో నెరవేరును కాక ఏసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థాం తండ్రి ఆ మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనకందరికీ కేబీపీఎం రూపను ప్రదర్శిస్తారు కుటుంబీకులందరికీ నిత్యం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్న కుటుంబకులందరికీ సదాకాలం తోడై నడిపించింది కాక ఆ మేన్ And they keep praise God and God. Praise God, brothers and sisters. Praise God. Praise God. Praise the Lord, brothers and sisters. Luster. Praise God.